Thank you. బ్రహ్మా వరుణీంద్రుద్రమరు స్తున్వతి స్థవై వేదై సాంగ పదక్రమోపనిషదై గాయతియ సామ ధ్యానవస్థ తద్గతే మనస పశన్న తియగిన విదు సురాయ తస్మై నమాయ వాసువాయ దీనందనాయ నందగోపకరాయ గోవిందయ నమో నమతిస్మృతిపురాణ ఆలయం కరుణాయ పాదం శంకర లోకంకరం ఓ ఏదైతే మనం ఆశిస్తామో దేన్నైతే మనం కోరుకుంటూ ఉంటాము అది మనకు లభించినప్పుడు నేను ఆశించింది నాకు లభించింది నేను కోరుకున్నది నాకు దొరికింది అనేది మనకు అర్థమవుతూ ఉంటది, తెలుస్తూ ఉంటది, కానీ మనకు తెలియకుండానే అది మనకు లభించడానికి మనము అర్హులయ్యున్నాము అనేది ఒక్కటే మనకు తెలియదు అట్లాగే ఏదైనా మనం కోరుకొని లేదా వాంఛించింది పొందలేనప్పుడు ప్రయత్నం చేసి విఫలమైనప్పుడు ఇది నాకు లభ్యం కాలేదు అనేది మనకు తెలుస్తూ ఉంటదే గాని దాన్ని పొందడానికి నేను అర్హుణ్ణి కాను అనేటువంటిది మనకు తెలియదు కానీ కోరికలు మాత్రం కదులుతూ ఉంటాయి కోరికలు అందరికీ ఉంటాయి కానీ అందరం ఒకే దాన్ని కోరుకోలేము ఎప్పుడు కోరికలు మనసులో ఉన్నాయి కాని మీరు కోరింది నేను కోరను నేను కోరింది మరొకరు కోరను ఒక ఇంట్లో కూడాను అందరికీ ఒకే విధమైనటువంటి కోరికలు ఉండవు కొందరు కోరికలు తీరుతాయి కొందరు కోరికలు తీరవు కొన్ని సమయాల్లో కోరికలు తీరుతాయి కొన్ని సమయాల్లో కోరికలు తీరవు ఎవరికైతే కోరికలు తీరుతాయో వాళ్ళు తాత్కాలికంగా తృప్తిని పొందుతారు తాత్కాలికంగా తృప్తిని పొందుతారు ఆ కోరిక తీరినప్పుడు ఎవరి కోరికలైతే తీరవో వాళ్ళు తాత్కాలికంగా అసంతృప్తిని పొందుతారు ఇద్దరికి ప్రయత్నం అయితే ఉంది ఇద్దరు ప్రయత్నం చేశారు కోరికలను తీర్చుకోవడానికి ఇద్దరికీ ఫలితాలు వచ్చాయి ఒకరికి తృప్తి కలిగింది ఒకరికి అసంతృప్తి కలిగింది ఈ రెండు తృప్తి అసంతృప్తి అనేది అనుభవం అనుభూతి ఇద్దరికి అనుభూతి ఉంది ఒకరికి తృప్తి తాత్కాలికమైనటువంటి తృప్తి ఒకరికి అనుభూతి అయితే తాత్కాలికమైనటువంటి అసంతృప్తి మరొకరికి అనుభూతి అనుభూతి ఇద్దరికి ఉంది అయితే ఈ అనుభూతుల్లో భేదం ఉందా లేదా ఒకటి తృప్తి ఒకటి అసంతృప్తి ఎవరికైతే తీరాయో కోరికలు వాళ్ళకి తృప్తి తాత్కాలికంగా ఎవరికైతే తీరలేదో వాళ్ళకి అసంతృప్తి కాబట్టి తృప్తి అసంతృప్తి అనేది పరస్పరం విరుద్ధంగా కనపడతా అనుభవాలు అనుభూతులు విరుద్ధంగా కనపడుతున్నాయి దీనివల్ల ఏర్పడే జ్ఞానం ఒక అనుభవం నీకు ఒక అనుభూతి నీకు తత్సంబంధమైన జ్ఞానం నీకు కలుగుతుంది ఇప్పుడు ఎండలో పోతూ ఉన్నారు గొడుగు లేకుండా అది అనుభవం కదా అది ఆ లేదా కనుక ఎండలో నేను వెళ్లాను గొడుగు లేదు అందువల్ల నా దేహం అంతా బాగా కలిపోయింది భూ నేను చాలా తాపాన్ని అనుభవించాను ఇది నీకు అనుభూతి అది చలిలో వెళ్ళాడు ఒకడు వాడి అనుభూతి వేరే కాదు ఇద్దరికి అనుభూతి అయితే ఉంది ఇది ఎండలో ఉండేటువంటి అనుభూతి అది చలిలో ఉండేటువంటి అనుభూతి దీనికి దానికి రెండు అనుభవించిన తర్వాత పరస్పర విరుద్ధంగా ఉండేటప్పుడు తాత్కాలికమైనటువంటి తృప్తి బాగా అర్థం చేసుకోండి ఏది మనం ఆశించింది గనక మనకు లభ్యమైతే మనది కోరింది గనక మనకు దొరికితే తాత్కాలికమైన తృప్తి మనం ఆశించింది గనక మనకు అందకపోతే కోరింది లభించకపోతే తాత్కాలికమైనటువంటి అసంతృప్తి ఇది తృప్తి ఈ అనుభవం అది అసంతృప్తి ఈ అనుభవం వల్ల ఏర్పడే జ్ఞానం ఇద్దరిది ఒకటే అనుభవం ఏమో పరస్పర విరుద్ధంగా ఉంది అనుకున్నది తీరింది కనుక ఇతను తృప్తి అనుకున్నది తేరలేదు కనుక అతనికి అసంతృప్తి కానీ ఈ రెండిటి వల్ల ఇద్దరికి కలిగే జ్ఞానం ఒకటే ఏంటో తెలుసాది ఆశించింది పొందిన తర్వాత తాత్కాలిక తృప్తిని అనుభవించిన తర్వాత ఇతను ఏది అనుకుంటూ ఉండాడు ఆశించింది పొందలేక తాత్కాలిక అసంతృప్తిని అనుభవించిన తర్వాత అతను ఆలోచించేది కూడా అది ఏమిటో తెలుసా నాకు కావలసింది కోరుకోలేకపోయానేమో నాకు కావలసిన దాన్ని నేను కోరలేకపోయానేమో అదే ఎందుకో తెలుసా కోరింది లభించింది కానీ తాత్కాలిక తృప్తి ఈ కోరిక మరొక దారి తీస్తా ఉంది అతనికి తీరలేదు అసంతృప్తి అతనిలో ఒక కోరిక కదులుతోంది కోరిక ఎక్కడికి కదిలినా దుఃఖమే అందువల్ల ఇద్దరు గదుగుతుండయి ఇద్దరు అభిప్రాయం ఏంటో తెలుసా నాకు కోరిక తీరలేదు గనక నేను ఏదైతే కోరుకోవాలి అది కోరుకోలేకపోయినా ఇతను నాకు తీరినా మళ్లీ అసంతృప్తే మిగిలింది గనక నాకు కావలసింది అది నేను కోరుకోలేకపోయాను అండర్స్టాండ్ ద పాయింట్ అర్థమైందే కోరికలు తీరినా కోరికలు తీరకపోయినా జీవితంలో పెద్ద తేడా లేదు ఇవి తాత్కాలికమైనటువంటి అనుభవాలు అనుభూతులే గాని చివరికి జ్ఞానం ఏ విధంగా పరిణమిస్తూ ఉంది అంటే నాకు ఏదైతే జీవితంలో కావాలో అది నేను కోరుకోలేకపోయానేమో అదేంటది అది ఏదైనా కానివ్వండి నేను చూసాము అది ఏదో అది ఏదో కానీ అది మాత్రం ఉంది అది మాత్రం ఉంది కనుక ఎప్పుడైతే అది ఉందో ఏది ఉన్నా అది మనకు తెలిసినప్పుడే అది ఉంది అది మనకు అర్థమైనప్పుడే ఉంది అర్థం కానప్పుడు ఉన్న లేనట్లే ఉంది క్లియర్ కనుక ఆ ఉన్నది ఏదో దాన్ని మనం అర్థం చేసుకోవాలి దానికోసం ప్రయత్నం జరుగుతుంది దాన్ని సత్యం అనుకోండి భజగోవిందం అనుకోండి ఇంకోటి అనుకోండి ఇంకోటి అనుకోండి కానీ వచ్చిన బాధ ఏమిటంటే ఇప్పుడు మనకు అది తెలియదు దాన్ని మనం తెలుసుకోవాలి మనకు తెలిసినవి ఇప్పుడు రెండే ఒకటి మనము రెండవది మనము ఎక్కడైతే చరిస్తు ఉన్నామో ఈ ప్రపంచం ఈ రెండే మనకు తెలుసు ఇంకేళ్ళవు ఈ రెండిట్లో ఏది సత్యము రెండు సత్యమా రెండు కావా ఇంకోటి ఉంది అది వేరే విషయం ఇప్పుడు మనకు మాత్రం ఇంతే కాబట్టి నేను ఉన్నాను కనుక నాకు అనుభవాలు అందించేటువంటి ఈ ప్రపంచం ఉంది ప్రపంచము అంటే ఏమిటంటే మనకన్నా వేరుగా ఉండేది ఏదైనా ప్రపంచమే మనకన్నా వేరుగా ఉండే వ్యక్తులు ఎవరైనా ప్రపంచమే మనకన్నా వేరుగా ఉండేటువంటి విషయాలు ఏవైనా ప్రపంచమే ఆ ప్రపంచాన్ని తెలుసుకుని నేనొక్కడినే సపరేట్ క్లియర్ కనుక నేను ప్రపంచము ఈ రెండే ఉన్నాయి ఈ రెండిట్లో ఏ ఒక్కదాన్ని అర్థం చేసుకున్నా ఎలా ఉన్నదిన్నట్లుగా కల్పించకుండా యథార్థంగా వాస్తవంగా ఉన్నదాన్ని ఉన్నట్లుగా గనక అర్థం చేసుకుంటే అటు ప్రపంచమర్థమైనా పర్వాలేదు ఇటు నేనర్థమైనా పర్వాలేదు దీని పర్యవసానం ఏమిటో తెలుసా ఆ తర్వాత మన జీవితం సత్యం వైపు తిరుగుతుంది పరమేశ్వరుని ఈ రెండిట్లో ఏది అర్థమైనా కాబట్టి ప్రపంచాన్ని అర్థం చేసు ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి వెరీ ఇంపార్టెంట్ కపోల కల్పితాలకు అవకాశం ఇవ్వకూడదు ఎందుకన్న తెలుసా ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఎప్పుడైతే మనం అర్థం చేసుకోలేకపోతామో లేనిది ఉన్నట్లుగా కనిపించే ప్రమాదం ఉంది ఉన్నది ఉన్నట్లు తెలియకపోవడం ఎంత ప్రమాదమో లేనిది ఉన్నట్లు తెలియడం అంతకన్నా ప్రమాదం అర్థం త్రాడు తెలియకపోయినా పర్వాలేదు ఉన్నది ఉన్నట్లుగా అది పాముగా తెలిసిందంటే మాత్రం యాతన అవుతుంది కాబట్టి ప్రపంచం ఉన్నది ఉన్నట్లుగా తెలియాలి గాని లేనిది ఉన్నట్లుగా మాత్రం తెలియకూడదు కానీ వచ్చిన బాధ ఏమిటంటే ఇవి కపోల కల్పితాలు మన మనసులో నుంచి తయారు చేసుకునేటువంటివి కాబట్టి లేని దానిని ఉన్నట్లుగా చూడడమే జరుగుతూ ఉంటుంది ఉన్నది ఉన్నట్లు అర్థం కానప్పుడు దీనిని శాస్త్రములో శోభనాధ్యాస అంటే ఎక్కడైతే శోభ లేదో మహిమ లేని చోట మహిమను చూడడం వైభవం లేని చోట వైభవాన్ని వీక్షించడం ఏదైతే ఉందో అది శోభనాధ్యాస ఈ శోభనాధ్యాస గనక ఎవరి మనసులైతే ఉంటుందో వీళ్ళు ఇంక సత్యాన్ని పట్టుకోలేరా ఉన్నదేదో ఇంకా జనన మరణాల మధ్య కొట్టుమిట్టాడుతూనే ఉంటారు రాగద్వేషాలు పరుగులెత్తుతూనే ఉంటారు ఎక్కడికి కామినీ కాంచనాల వైపుకి నెక్స్ట్ సబ్జెక్ట్ కనెక్షన్ కామిని కాంచనాల వైపుకి వెళుతూ ఉంటారు కామినీ కాంచనాల వైపు ఎందుకు వెళుతూ ఉంటారో తెలుసా శోభనాధ్యాస అర్థం చేసుకోండి ఏమిటి అర్ధకామాలు ఇవి కామిని కాంచనాలు అంటే కాంచనము కాంచనము అంటే అర్ధము కామిని అంటే సుఖం గనక కాబట్టి అర్ధకామాలు చతుర్విధ పురుషార్థాల్లో అర్ధకామాలు ఏవైతే ఉన్నాయో అవి కాబట్టి అర్ధకామాలు కూడా ప్రయత్నం ద్వారా పొందవలసినవి గనక అవి పురుషార్థాలు కాబట్టి అర్థకామాలు ఉండడం తప్పు కాదు వాటిలో శోభనా బాగా అర్థం చేసుకోండి అంటే ఇల్లు కావాలి ఎందుకు కావాలి నీకు ఇళ్ళు భద్రత కోసం ఎవరికి భద్రత భద్రతను కోరేది ఒళ్ళు ఒళ్ళుకు భద్రత ఎక్కడా ఇల్లు కదా కేవలం నేను బయటే తిరుగుతూ ఉన్నాను అనుకోండి శీతోష్ణాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో ఇంత వేడిలో నేను బయటే ఉంటే ఎంతకాలం బ్రతకగలను వన్డే ఇంటర్నేషనలే కష్టంగా ఉంది కదా దానివల్లనే ఓడిపోయామని కొందరు అంటున్నారు అది శోభనాధ్యాస ఎండవల్లే గనక ఓడిపోయేటట్లు ఇద్దరు ఓడిపోవాలి ఇది ఇది అర్థమవుతుందా ఇప్పుడు మొన్న మ్యాచ్ అర్థమవుతుందా మీకు ఇప్పుడు కనుక నేను కేవలం వేసవిలో ఆడడం వల్లనే ఓడిపోయాము అనేది కనుక యదార్థమైతే ఒక్కరేనాడింది వేసవిలో ఇద్దరు కలిసి ఆడారా ఇద్దరు ఓడిపోయి ఇద్దరు ఓడిపోతే అదేమి క్రికెట్ అండి ఒక్కరు ఓడిపోతుంటే మజ అర్థమవుతుందా ఇప్పుడు కనుక అది శోభనాధ్యాస నేను ఆడవలసిన రీతిల్లో ఆడలేకపోవడం వల్ల వాళ్ళు అదృష్టం ఉండి ఈసారి ఆడడం వల్ల ఇంతే ఇది ఫ్యాక్ట్ అట్లా కాకుండా ఇంకొకటి తీసుకెళ్లి ఎండకు తగిలిచ్చావనుకోండి అది శోభనాధ్యాసం కాబట్టి ఈ ఒంటికి భద్రత లేదు ఇది చలి ఉంది వేడి ఉంది అక్కడికి వెళితే ఇది కాబట్టి దీన్ని తీసుకెళ్లి ఒక ఇల్లు కట్టుకొని గనక అక్కడ ఉంటే చలి ఉన్నా నేను లోపల ఉండాను ఎండ ఉన్నా నేను లోపల ఉన్నాను ఓకే ఇది ఇంతే కాబట్టి దీనికి భద్రత కావాలి కనుక ఇల్లు కట్టుకోవచ్చు కానీ ఇంటి వల్ల భద్రత ఏర్పడుతుంది అనేది శోభనాధ్యాసం ఇప్పుడు ఇంటి వల్ల భద్రత ఏర్పడదు ఎందుకని ఒంటికి భద్రత లేదని ఇంటిని పట్టుకుంటే ఇంటిలో మాత్రం ఎక్కడుంది భద్రత చెప్పండి చచ్చిపోయే వాళ్ళ ఇంట్లో బయట చచ్చిపోతుండేది ఇంట్లోనే చచ్చిపోతున్నారు ఇది ఎవరికైనా అర్థం కాలేదనేమో బయట చచ్చిపోయినా కూడా ఇంట్లోకి తీసుకొస్తున్నారు ఇప్పుడు ఇంట్లో ఉంటాడు మనిషి పాము గరస్తుంది ఇంట్లో చచ్చిపోతాడు తేలు గరస్తుంది చచ్చిపోతాడు దొంగలు వస్తారు సరేనా పూర్వం కేవలం దోచుకుపోయేవాళ్ళు ఇప్పుడు చంపి మరీ దోచుకుపోతున్నారు శత్రువులు వస్తారు ఏదో చేస్తారు దుండగులు వస్తారు ఏదో చేస్తారు ఎవరు రాకపోయినా భూకంపం వస్తుంది అర్థమవుతుంది ఇలా ఇలా కదిందండి పడిపోయిందండి ఆయన మీద అది పడిపోయింది ఇది పడిపోయి పోవాలని పడుకోడు పడుకోని పోతాడు అర్థమవుతుంది ఇప్పుడు కనుక ఇళ్ళు తయారు చేసుకోవడం తప్పు ఇల్లు రక్షిస్తుంది అనేటువంటి భావన శోభనాధ్యాసం సూపరింపోజిషన్ ఇది ఉండకూడనటువంటి భావన ఇది ఎప్పుడైనా దుఃఖాన్ని దించి మనసులో ఇది భద్రత అర్థమవుతుందా ఇప్పుడు భద్రత కోసం ఇవన్నీ తయారు చేసుకుంటున్నాం కానీ వీటిలో భద్రత లేదు అనేది మనకు అర్థం కావాలి ఇది అర్థం పురుషార్థం ఆ తరువాత ఇది భద్రత కోసం ఇల్లు తయారు చేసుకోవడం వరకు పర్వాలేదు కానీ ఆ ఇల్లు డూప్లెక్స్ ఉండాలనుకోవడం చూసారా ఇది శోభనాధ్యాసం ఇది కామం పురుషార్థం ఇల్లు అవసరం గనక ఇల్లు కట్టుకోవచ్చు అంతవరకు తప్పు లేదు అర్థం అనే పురుషార్థం ఇల్లు రక్షిస్తుంది అనుకుంటే మాత్రం అర్థంలో శోభనాధ్యాస కానీ ఆ ఇల్లు ఈ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండాలి మనోహరంగా ఉండాలి పెళ్ళేషేర్లుగా ఉండాలి ఇది మళ్ళీ కామంలో కామానికి తిరుగుతుంది ఇది కామం పురుషార్థం ఆహారం తీసుకుపోతే నేను ఉండలేను భద్రత ఈ దేహానికి అందువల్ల ఆహారం తీసుకోవాలి ఐస్ క్రీం శోభనాధ్యాస తిను పర్వాలేదు అర్థమవుతుందే కానీ ఐస్ క్రీం వల్లనే కాదు ఐస్ క్రీమ్ లేకుండా పర్వాలేదు ఫ్రూట్ సాలీడ్ లేకుండా కూడా పరవలేదు తీసుకో పర్వాలేదు కానీ దాని వల్లనే సుఖం వస్తుందని మాత్రం చెప్పడానికి అవకాశం లేదు కనుక దేహాన్ని కప్పుకోవడానికి బట్ట అవసరం పట్టు అని పట్టు అలా పట్టు పడితే అది శోభనధ్యాస ఎందుకని దేహాన్ని మనం సంరక్షించుకోవడానికి వస్త్రం అవసరమేమో కాని పలాని వస్త్రమే కావాలి జీన్స్ కావాలి జీన్స్ ఈజ్ నాట్ ద మీన్స్ ఫర్ లిబరేషన్ బాబా అర్థం అవుతుంది దానివల్ల మోక్షాన్ని పొందలేం జీన్స్ మోక్షాయ జీన్స్ అని ఎక్కడన్నా ఉంది మోక్షాయ భజగోవింద అర్థం అవుతుంది ఇది అన్నమాట కాబట్టి అర్ధకామాలు ఈ విధంగా ఉంటాయి శోభనాధ్యాసతో ఉంటాయి కాబట్టి శోభనాధ్యాస ఉన్నంత వరకు అర్ధకామాల వెనుక మనిషి పరిగెత్తుతూ ఉంటాడు అర్ధకామాల వెనక ఎవడైతే పరిగెత్తుతూ ఉండడో అతడు ఈ ప్రపంచంలో సుఖపడలేడు ఎందుకనంటే భద్రత ఏమో అట్లా చూచాం అర్థం బోతే కామం అనుకోండి కామం దేనికోసం సుఖం కోసం భద్రత కాదది సుఖం సుఖం ఏంటి సుఖం కలిగినప్పుడు అడగాలి మనిషిని అయ్యా ఇప్పుడు ఎట్లున్నావు నువ్వే స్వామిజీ నేను సుఖంగా ఉన్నాను అంటాడు ఒకసారి అప్పుడే పట్టుకోవాలి ఎప్పుడైతే ఎందుకంటే అన్ని క్షణాలు అనలేడు మనిషి సుఖం అదేదో వస్తుంది తమాషా తమాషా అందువల్ల ఆ సుఖంగా ఉన్నానంటాడే అప్పుడే పట్టుకోవాలి మనం పిండాల గుడ్డని బిడ్డాడు పిండాల అయ్యా ఎట్లా సుఖంగా ఉన్నావా అంటే సుఖం అంటే ఏంటి అని అడిగామనుకోండి ఆ సమయంలో ఏ సమయంలో అయితే తాను సుఖంగా ఉంటాడో ఆ సమయంలో తాను అనుకున్నది జరిగి ఉంటుంది తను కోరింది లభించి ఉంటుంది తను వాంటది అది అక్కడ అది సుఖమంటే ఓకే ఇదే గనక సుఖమైతే ఎప్పుడు ఎప్పుడు ఎవర సుఖపడ్డా మీరు ప్రశ్నిస్తే ఇవే దొరుకుతాయి నేను చెప్పిన అయ్యా ఎట్లున్నావు సుఖంగా ఉన్నాను స్వామీజీ ఏమ్మా సుఖం ఏంటమ్మా అది అనుకున్నాను జరిగింది సుఖం ఇది అనుకున్నా నేను తిన్నాను సుఖం వాళ్ళు వచ్చారు సుఖం వీళ్ళు వెళ్లారు సుఖం ఇది తను ఏదైతే ఆశలు తనలో ఉన్నవో ఏ ఆశలు అయితే ఉన్నాయో వాటికి అనుగుణంగా జరుగుతున్నంత వరకు అనుకూలంగా నడుస్తున్నంత వరకు సుఖం అంటాడు నేను చెప్తున్నది ఏంటంటే ఇదే గనక సుఖమైతే ప్లీజ్ ఇంకా మనిషి సుఖపడేది జీవితంలో ఎందుకో తెలుసా మనసు వాంఛించింది నెరవేరితే సుఖమైతే మనసు ఎప్పుడు ఏం కోరుకుంటుందో తెలియదు ఎప్పుడు దేన్ని ఆహ్వానిస్తుందో తెలియదు ఎప్పుడు దేన్ని నిరాకరిస్తుందో తెలియదు ఈ క్షణంలో మనసుకు ఏమి అవసరమో మనకు తెలీదు ఈ క్షణంలో అవసరమని మనసు దేన్ని పలుకుతూ ఉందో అది ఏ క్షణంలో మనసు మళ్లీ కాదంటది కూడా మనకు అర్థం కాదు అదన్నే కనుక ఎప్పుడు మారేటువంటి మనసుతో ఏకమై అలా నేను సుఖపడాలి అని అనుకుంటూ ఉంటే మనసు మారుతూ ఉంటే కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఇప్పుడు చూచారా కాబట్టి నేను ఏదైతే కోరుతున్నానో అది నాకు లభ్యమైతేనే సుఖము అనుకోవడం కూడా కాదు కాబట్టి ఈ సుఖం కూడాను శోభనాధ్యాసగా మనకు తెలుస్తూ ఉంది కాబట్టి ఉన్నదాన్ని ఉన్నట్లుగా దర్శించకుండా లేనిదాన్ని ఎప్పుడైతే కల్పించుకో చూస్తూ ఉన్నామో అక్కడే ఈ దుఃఖాలన్నీ వస్తున్నాయి గనక నిన్న సంప్రాప్తే సన్నిహితే కాలే సన్నిహితే కాలే సంప్రాప్తే సతి నహి నహి రక్షితే డుక్రుంకరణి కాబట్టి నిన్ను రక్షించేటువంటి పరిస్థితే లేదు శాస్త్రాధ్యయనానికి ఉపకరించేటువంటి వ్యాకరణమే ఆ సమయంలో ఉపయోగం లేనప్పుడు ఇంకా సామాన్యమైనటువంటి శాస్త్రాలు ఈ ప్రపంచంలో సంగీతాలున్నా సాహిత్యాలున్నా ధనం ఉన్నా పేరు ప్రఖ్యాతలున్నా నహి నహి రక్షతి అని చూచాం కాబట్టి ఏం చేయాలి మోక్షాయ ఏదైతే నిత్యతృప్తిని నువ్వు వాంఛిస్తూ దాన్ని పొందడానికి మోక్షాయ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమే అని ఇంకా నెక్స్ట్ అర్ధకామాల విషయం భ గోవిందో భజ గోవిందో గోవిందం భజ మూఢ మే సంపే కాలే నీ నహి రక్షతే డుకృం కరణీ భజ గోవిందజ Govindam bhaja moodamate Govindam bhaja moodamate Next Moodha jahi hidhanaga matrashtam Ah, ah, ah, ah, ah జీ థనాగమ తృష్ణా కురు సద్బుద్ధి మనసి వితృష్ణా ఎల్లభసే నిజ కర్మ పాత ఎల్లభసే నిజ కర్మ పాత విత్త వీణోదయ విత్తం చిత్త భోవింద భోవిందో గోవిందో భజ మూఢమతే గోవిందో భూమతే జహి ధన ఆగమ తృష్ణాం धन आगमा, धन आगमे धन संपादने धन आर्जने तृष्णा जही त्यजनी चे एद वे अभी वको धन आगमे तृष्णा त्यज जहि अटे विड़चिपे जहि त्यज त्यज దేన్ని ధన ఆగమ తృష్ణం కాబట్టి ధనం విషయంలో ధన ఆగమ అంటే ధన సంపాదన ధనార్జన ఏదైతే ఉందో ధన సంపాదనే ధన ధనాగమి ధన సంపాదనే ధన ఆర్జనే తృష్ణాం తేజ కాబట్టి ధనాన్ని వదలన అవసరంలే ధనం మీద ఉండే తృష్ణ అది అది శోభనాధ్యాసం ధనం అవసరం మనిషికి ఇట్ల నెససిటీ మనకు అవసరాలు తీరడానికి ధనం కావాలి కానీ ధనం వల్ల అన్ని అవసరాలు తీరుతాయని అనుకున్నాడు అనుకోని మనిషి ఇక ధనం వెనక పరిగెత్తు ఉంటాడు ఇది శోభనాధ్యాస కన్నా ధన ఆగమే తృష్ణాం జహీహి త్యజ దాన్ని విడిచిపెట్టు ఎక్కడ మనసి వితృష్ణాం కాబట్టి తృష్ణ మంచిది గనక మంచిది కాదు కనుక ధనం మీద తృష్ణ పెరాశ దురాశ మంచిది కాదు గనక వితృష్ణాం దాని నుంచి మనసులో ఉండేటువంటి తృష్ణని ధన కంచని ధన తృష్ణని విడిచిపెట్టేజ విడిచిపెట్టి ఏం చేయాలండి కళ మనసు అప్పుడు ఏం చేయాలి కురు సద్బుద్ధిం కురు సద్బుద్ధిం మనసి మనసి సద్బుద్ధిం కురు కాబట్టి మనసులో సద్భావాల్ని పెంపొందించుకో ఎప్పుడు సత్ అంటే భగవంతుడు గనక భజ గోవిందం తెలుసుకున్నాం కనుక భగవంతునికి సంబంధించినటువంటి భావాల్ని కురు చెయ్యి ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి భావాల్లో రమిస్తూ ఉండాలి మనసు మనసి వితృష్టం తృష్టను తొలగించుకున్న తర్వాత సద్భావాలు కదులుతూ ఉండాలి సరేనండి తృష్ణను తొలగించుకున్నాం సద్భావాలు కదులుతూ ఉండేవి భగవత్ సంబంధమైన భావాలు కదులుతుండే మరి భోజనం కావాలా లేదు అది ఎట్లది ధన సంపాదనే తృష్టం త్యజ మరి ధన సంపాదన వద్దంటూ ఉండాలి కదా ధన సంపాదన వద్దని లేదు ధనం మీద ఉండే తృష్ణ వద్దంటూ సరేనా ను చేయవలసిన పని నువ్వు చేస్తావు ఎట్లా జీవించాలంటావేమో ఎల్లభసే నిజ కర్మ ఉపాత్తం ఎల్లభసే నిజ కర్మ ఉపాతం నిజ కర్మ నిజ కర్మణ నిజ కర్మ బిహి ఉపాత్తం సంపాదితం కాబట్టి గత జన్మల్లో నువ్వు ఏదైతే చేసి ఉండవో ఆ కర్మల యొక్క ఫలితాలు నీకు అందుతూ ఉంటాయి ఇప్పుడు ఏ కర్మైతే అయితే నువ్వు చేస్తూ ఉన్నావో తత్సంబంధమైనటువంటి ఫలితాలు కూడా నీకు అందుతాయి ఎవరి కర్మలు నీ కర్మలే నిజ కర్మ నిజ కర్మభిహి నిజ కర్మణ ఉపాత్తం సంపాదితం అర్జితం దానివల్ల నీకు ఏదైతే లభ్యమవుతుందో ధర్మబద్ధంగా తేనా విత్తే నిజ కర్మభిహి సంపాదితం తేనా విత్తేన వినోదయ చిత్తం హాయిగా ఆనందంగా ఉండు మనసును ప్రశాంతంగా పెట్టుకో అయిపోయి ఇది రెండవది ఇది ధనానికి సంబంధించింది కనుక అర్థం అర్థం అనేటువంటి పురుషార్థం ఇక్కడ ప్రధానంగా మనకు తెలుస్తుంది కొద్దిగా ఆలోచన కాబట్టి జహీహి విడిచిపెట్టు ఎవరికి చెప్పేది మూఢుడికి మూఢుడు ఎక్కడున్నాడు ఇక్కడ ఎక్కడైతే వైభవం లేదో అక్కడ వైభవం ఉందని చూచేటువంటిది మోహం ఆ మోహం ఎవరిలోయితే ఉందో వాడు మూఢుడు మూఢుడు యొక్క మతి మూఢమతి అది మన దూచం అర్థమవుతుంది కాబట్టి జైహి విడిచిపెట్టు ఏది ఇప్పుడు వాడి మనసే ఇదంతా శోభనాధ్యాసం మనసులో ఉంది మోకాళ్లలో కాదు కనుక మనసుకి చెప్పడం ఇది కారణం ఏంటో తెలుసా విడిచిపెట్టుని మనిషి మనసుకు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే విడిచిపెట్టడం మనసుకు చేతగా కాదు మనసుకు చేతనైన పని అది ఒకటి మనసుకి రెండే రెండు పనులు చేతనవుతాయి కొన్నిటి పట్టుకోడు కొన్నింటిని విడిచిపెట్టడం ఈ పని మనసు ఎప్పుడు చేస్తూ ఉంటది? కొన్నింటిని పట్టుకుంటూ ఉంటది? కొన్ని విడిచిపెడుతూ ఉంటుంది కానీ వచ్చిన బాధంత ఏంటంటే దేన్ని పట్టుకోవాలన్నా దాన్ని విడిచిపెడుతుంది దేన్ని విడిచిపెట్టాల దాన్ని పట్టుకుంటుంది ఇది వచ్చిన బాధ సుఖపడ్డానికి ఎవరు కావాలి నేను ప్రశ్నించాం పరమాత్మను ప్రేమిస్తావా ప్రపంచాన్ని ప్రేమిస్తావా ప్రపంచాన్ని ప్రేమించేవనుకో అది మారేటువంటి ప్రపంచం గనక నీకు ఎప్పుడైనా దుఃఖాన్ని కల్పిస్తుంది మారినవాడు మోక్షరూపుడు గనక నీకు ఆనందాన్ని సుఖాన్ని తృప్తిని ఇచ్చేవాడు గనక పరమాత్మను కనుక నువ్వు ప్రేమిస్తే పరమేశ్వరుని ప్రేమిస్తే నువ్వు తృప్తి చెందుతావు కనుక మనసుకు కావాల్సింది ఆనందమే మనసుకు కావాల్సింది తృప్తే అలా తృప్తిని వాంచేటువంటి మనసు పరమేశ్వరుని ప్రేమించాలి భగవంతుని ప్రేమించాలి జగన్నాథుని ప్రేమించాలి కానీ ప్రపంచాన్ని ప్రేమిస్తుంది దేన్ని వదలాలనో దాన్ని పట్టుకుంటుంది దేన్ని పట్టుకోవాలనో దాన్ని విడిచిపెడతది ఇది దానికి శోభనాధ్యాస ఎప్పటి నుంచో అందువల్ల మనసు ఆలోచించేటట్టుగా నువ్వు చేయడం కాకుండా నువ్వు చెప్పినట్టుగా మనసు ఆలోచించగలగాలి దానికి ఒక్క మాట చెప్పు చే విడిచిపెట్టడం నీకు తెలుసు కదా నీకు విడిచిపెట్టడం తెలుసు కనుకనే భగవంతుని విడిచిపెట్టి అర్థమవుతుందా ఇప్పుడు విడిచిపెట్టడం అనేటువంటి స్కిల్ నెర్ప్రతనం నీకుంది ఆ టాలెంట్ నీకుంది కాకపోతే నేను చెప్తాను విను నువ్వు ఎవరిని విడిచిపెట్టాలంటే భగవంతుని కాదు నువ్వు విడిచిపెట్టాల్సింది ప్రపంచాన్ని విడిచిపెట్టాలి ధన ఆగమే తృష్ణం చూడు జై దాన్ని విడిచిపెట్టు కాబట్టి సంపాదించకపోతే అని చెప్పడం లేదు బాగా అర్థం చేసుకోండి ధన సంపాదన లేకుండా ఈ ప్రపంచంలో మనిషి ఉండలేడు ఇంక్లూడింగ్ సన్యాసి సన్యాసి కూడా రాజపోషకులు మహారాజ పోషకులు ఎందుకంటే ఏ చెట్టుగా గాలి ఉంది అది కాదు అర్థమవుతుంది వేలాది కోట్లు వందలాది కోట్లు ఇది ఇది శోభన చేస్తాం బాగా చేసుకోండి కనుక ముడా జహిహి ధన ఆగమ తృష్టాం ధన సంపాదనే తృష్ణాం జహీ త్యజ విడిచిపెట్టవు ఇది ఒక తృష్ణ ఆశ జీవితంలో ఎన్ని ఆశలైనా మనిషికి ఉండొచ్చేమో గాని బ్రతుకును కృంగదీసే ఆశల్లో ప్రధానమైంది ధనాశ ఇది బ్రతుకుని కృంగ దీస్ జీవితాంతం మనిషి కుమిలిపోయేటట్లు చేసేటువంటి ఆశ ఏదన్నా ఉంటే నంబర్ వన్ ధనాశ అనంతమైన దుఃఖాన్ని పంచిపెట్టే ఆశ ఏమిటని గనక మనం ఆలోచన చేస్తే ధనాశ ఒక్కటే ప్రధానమైంది ఎందుకో తెలుసా ఈ ధన ఆశ పెరిగిన తర్వాత ధనం అవసరం వేరు మళ్ళీ మనం ఏదైతే ఇప్పుడు ఒక ఉద్యోగం చేసుకుంటున్నాం దాంట్లో డబ్బు వస్తుంది హాయిగా ఒక వ్యాపారం చేసుకుంటున్నాం ఎంత వచ్చిందో భగవంతుడు ఇచ్చాడు మనకు ఎదురు చాలా సంతు హాయిగా నడిచిపోతుంది ఈ ప్రపంచంలో మనం ఏం చేస్తున్నా దానివల్ల బ్రతుకుతాం ఎందుకంటే మనం ప్రారంభం కూడా వెనక్కుంది పోషించేవాడు కూడా వెనక్కున్నాడు అవన్నీ జరిగిపోతాయి కానీ ధన ఆశ అనేటువంటిది గనక ప్రారంభమైతే ఇది అవసరాలు తినడం కోసం కాదు ఇది అనేక మీకు చెప్పాను నేను అవసరాలకు కాదు మనం ధనం అవసరంగా మారుతుంది అది ఎప్పుడైతే ధనం అవసరంగా మారుతుందో అక్కడ అది తృష్ణగా పరిణమిస్తుంది ఆశగా పరిణమిస్తుంది కాబట్టి అవసరంగా ఉండొచ్చేమో కానీ ఆశగా మారకూడదు ఎప్పుడు ఆశగా మారింది అనుకోండి ఏ దశలో సుఖం లేదు ఉందంటారా ధనం సంపాదించడం సుఖమా ధనం వచ్చిన తర్వాత సుఖమా ధనం ఖర్చు సుఖమా చెప్పండి అది అక్కడ ధనాశ ఎప్పుడైతే ఉందో సంపాదించడంలో ధన సంపాదనలో ధన ఆగమే ఎన్ని బాధలు అంటే చెప్పడానికి వెళ్ళేదు ధనం సంపాదించే వాళ్ళకే తెలుస్తుంది అది కాబట్టి ఎన్ని బాధలు పడితే అది వస్తుందో అన్ని రకాలుగా ప్లాన్స్ అన్ని రకాలుగా ఏదైనా అన్ని రకాలుగా కష్టపడితే శ్రమిస్తే వస్తుంది కాబట్టి చాలా దుఃఖంతో చాలా శ్రమతో చాలా పరిశ్రమతో వస్తుంది ఇంత కష్టపడి వచ్చింది సుఖపెట్టాలనా లేదా వచ్చిన మొదలుకొని ఇంకో ఎక్కువ అవుతుంది కష్టం ఎందుకంటే దాన్ని ఎక్కడ పెట్టాలనో తెలియదు ఎక్కడ పెట్టినా రక్ష ఇంతవరకు కృషి చేశాం బాగుంది ఇప్పుడు కృషిలో పెట్టాం మళ్ళీ దుర్భిక్షం వచ్చి కూర్చుంది పూర్వం కృషితో నాస్తే దుర్భిక్షం ఇప్పుడు అట్ట కాదు కృషి చేశాం సాధించాం ఎంతో కష్టపడ్డాం కృషి తీసుకెళ్లి కృషిలో పెట్టాం ఆ తర్వాత మల్తాడు కూడా లేకుండా కృషి అయిపోయాం కృషిలో పెట్టిన తర్వాత ఏం చేయాలి చెప్పండి కనుక రాకముందు దాన్ని పొందడానికి శ్రమ వచ్చిన తర్వాత దాన్ని రక్షించుకోవడం శ్రమ ఇప్పుడు అక్కడ పెట్టడానికి లేదు ఇంట్లో పెడితే నిద్ర లేదు ఇది ఏంది ఇంకా సంపాదించేటప్పుడు నిద్ర లేకుండా సంపాదిస్తే వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడానికి నిద్ర లేకుండా పోయా అదృష్టవశాత పోయిందనుకోండి ఇంకా ఎంత దుఃఖం అంత శ్రమ పడ్డాను అన్ని రాత్రులు అహోరాత్రాలు శ్రమించాను అందరూ నిద్రపోతుంటే మేలు దానికోడు పెద్దోడు నిద్రపోయాడు చిన్నోడు నిద్రపోయాడు మధ్యలో వాడు నిద్రపోయాడు భార్య అయితే ఎప్పుడు గుర్రే ఏం చేసేది నేను కుయో మర్రో ఏమి ఉపయోగం సారిది అందుకని ఇదిగో ఇది ఎప్పుడు ఇలాంటిదే గనక నాయన నచ్చకేత నవిత్తేన తర్పణీయో మనుష్య కఠోపనిషత్ నాయన నవిత్తేన తర్పణీయో మనుష్య ఇప్పటి వరకు ఈ ధనంతో సుఖపడ్డవాడెవడో అర్థమే కావడం లేదు అర్థమవుతుంది ధనంతో అవసరాలు తీర్చుకున్న వాడు ఉన్నారేమో గానీ ప్రపంచంలో ధన ఆశతో ధన తృష్ణతో తృప్తి చెందిన వాడెవడో అస్సలు అర్థం కాలేదు ఎవరికి లేదు పో అందువల్ల బృహదారుణికు ఉపనిషత్తు కనబతే ఇది కఠోపనిషత్తు నా విత్తనా తర్పణీయో మనుష్య బృహదారుణికు ఉపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షి తన భార్య మైత్రేయిని వీల్చి మైత్రే ఇట్ల రా నాకు వైరాగ్యం ఎక్కువైపోయింది ఎందుకు వచ్చిందండి శృతి మందిరం పోతున్నారు చాలా రోజులుగా ఈ కారణం చేత వైరాగ్యం ఎక్కువ శృతి మందిరం పోతే వైరాగ్యమా ఏంటి చెప్పండి ఇప్పుడు ఏం లేదు నాకున్నటువంటి ఆస్తిని మీరిద్దరు భార్యలు గనక కాచ్చాయని మైత్రి మీకు ఇద్దరికి పనిచేసి నేను వెళ్లిపోతున్నా కమా రండి ధనాన్ని పనిచేసి వెళ్ళిపోతావా ఎక్కడికి నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను మైత్రి ఇప్పుడు అడిగింది మైత్రి సరేనండి మీరు వెళ్ళిపోతున్నారు వివాహం చేసుకుని ధనమైతే మీరు మాకు ఇస్తూ ఉన్నారు ఆ ధనం వల్ల మేము ఏమవుతాం చెప్పండి ఎట్లా ఉంటాం మీరుండరు మీరు ఇచ్చిన ధనం మా దగ్గర ఉంటుంది సంపద దానివల్ల మేము ఎలా ఉంటాము అని అడిగింది మైత్రి ధనికులు ఎట్లుంటారో అట్లా ఉంటారు ధనం కలిగితే ధనికులు ఎలాగైతే ఉంటారో అట్లుంటారు జ్వరం వస్తే జ్వరం ఉండేవాడు అట్లుంటాడు అట్లుంటారు కాబట్టి ధనం వస్తే ధనికులు ఎలాగైతే ఉంటారో నువ్వు కూడా అలాగే ఉంటావు అని ఓహో అట్లాగండి మరి అలాంటప్పుడు వాళ్ళని చూస్తున్న వాళ్ళు లేదు మరి నువ్వు ఈ ధనం కాదు నాకు వేరే ధనం ఇస్తే నువ్వు వెళ్ళిపోతే పర్వాలేదు ఆ చెప్పు ఏం కదా ఎటువంటి ధనం కావాలన్నా నా దీర్ణంతో నా మధ్య విత్త విద్య నాది నాది నాది అంత మధ్యం వా నాదిర్నాంతో మధ్యం వాస్ విద్య భోగేన तदेव क्षय या तदव वसुदीयता इवं अट धना धनमी ना मध्य अति नतः ना मध्यम व देश आदि लेद దేనికైతే అంతం లేదు దేనికైతే మధ్యం లేదు ఎందుకంటే మధ్యలో ఆది అంతాలు లేకుండా మధ్యలో ఉన్నది ఉన్నా లేనట్లే ఆది ఉన్నదనుకోండి ఆది ఉన్నదానికి అంతం ఉంటుంది అంతం ఉన్నదనుకోండి అంతం ఉండేది దుఃఖాన్ని కల్పిస్తుంది ఇది తమాషా కాబట్టి ఆది లేకుండా ఉండాలి మనకి ధనానికి ఆది ఉంది ఎందుకని సంపాదిస్తూ ఉన్నాం మధ్యలో ఉంది ఉండి ఏడిపిస్తా ఉంది ఒకరోజు పోతుంది పోయి ఏడిపిస్తుంది కాబట్టి నా దేర్ణంతో మధ్యమో విత్త అటువంటి విత్తం అటువంటి ధనం ఏదైతే చెప్పబడుతూ ఉందో దానిని ఇంకా అంతేగాదు భోగే నయం అనుభవించిన తర్వాత ఏదైతే నశించకుండా ఉంటుందో కమా ఇది అక్కడిది ఇంకా అటువంటి ధనాన్ని నాకు అందించు దేనికి ఆది మధ్యాంతాలు లేవో ఏదైతే అనుభవించిన తర్వాత నశించకుండా ఉంటుందో ఇప్పుడు అందువల్ల ధనం ఉన్నవాడు ఎందుకు లోపవుతాడంటే ఇదే కారణం విచిత్రం అది ఎందుకంటే తింటే అయిపోద్దు దాన్ని ఇప్పుడు ఆవిడ చెప్పేది ఏంటంటే ధనికుల్లాగా ఉంటావు మైత్రి అని చెప్పావు కదా ఓకే మరి ధనికులు అట్లా ఉండాలి తినకుండా మూడు రూపాయలు రెండు రూపాయలకి మన గట్టిసేపు మాట్లాడతాను ధనికుడు ఎక్కడ సుఖం ఎందుకంటే ఆ రూపాయి పోతుంది అనుకుంటున్నాడు చెప్పు కమా అంటా అట్లా నన్ను బ్రతకమంటావా భోగే నయం నేను భోజన చేసిన తర్వాత ఏదైతే నశించకుండా ఉంటా అటువంటి విత్తం తదేవ వసు దీయతాం అటువంటి ధనాన్ని నాకు ఇమ్మను అన్నాడు ఓరి నాయన నేనేదో పోయి తపస్సు చేసి తెలుసుకోవాల్సింది ఇక్కడ ముందే తెలుసుకోనుంది ఈయన అడ్వాన్స్ తపస్సు చేసి తెలుసుకోవాల్సింది ఇదే కదా ఈవిడికి ముందే తెలిసిపోయిందని మైత్రేయి నువ్వేమడుగుతున్నావు నీకు అర్థమవుతుందా అన్నాడు నేను ధనం ఇస్తానంటే నువ్వు అక్షయ ధనం అడుగుతున్నావు ఆది మద్యం అంత్యం లేకుండా ఉండేటువంటిది అనుభవించినా కూడా తరగనటువంటిది ఏదో అది అడుగుతున్నావు అనుభవిస్తే ఏదైనా తరిగిపోతుంది ప్రపంచంలో దేహాలే తరిగిపోతున్నాయి అనుభవించే దేహాలే భోగ సాధనం ఈ దేహమే పోతా ఉంది శ్మశానంలోకి మరి అటువంటి తరగకుండా ఉండాలి క్షయం కాకుండా ఉండాలి అంటే నువ్వు అడిగేది అక్షయనం ఓకే అవునండి నశించని ధనం అవునండి మృతం కాదు అవునండి దాని పేరు అమృతం అవునండి దేవతలు తాగే అమృతం కాదు అది కూడా తెలుసండి అమృతత్వశతు నాశాస్థి విత్తే యాజ్ఞవల్కుండా అన్నాడు మైత్రే చెబుతాను విను విత్తేనా ధనేనా సంపదేనా ఏ సంపద నీకుందో విత్తేనా అమృత సరేనా ఒకవేళ అది ఏదైతే నీకు నశించకుండా ఉంటుందో అక్షయనం అది అమృతత్వం అది ధనం వల్ల వచ్చేందుకు అవకాశం లేనిలేదు ఇది స్టేట్మెంట్ అమృతత్వశు నా శాస్త్రీ విత్తనా అర్థవుతుంది కాబట్టి నువ్వు అమృతత్వం కావాలనుకుంటూ కాబట్టి ఈ విత్తం వల్ల రాదది ఇది అవసరాలు తీరడానికి ఉపయోగపడుతుంది ఆవిడన్నది మీరే పెట్టుకోండి మీరే పెట్టుకొని ఇంకా నాలుగు గోచులు కావాలంటే కొనుక్కోండి దానివల్ల మాకేం అవసరం లేదు ఎందుకంటే తపస్సు పోతున్నావు కనుక మాకు కావాల్సిందేది కనీ కాదు మాకు కావాల్సింది అక్షయ ధనం ఈ ధనం మీద శోభనాధ్యాస నాకు లేదు నీ భార్యనైనందుకు ఆ మాత్రం జ్ఞానం నాకు కలిగింది ను తపో ధనుడివి గనక నీ కూడా ఉండడం వల్ల నాకు ఈ జ్ఞానం కలిగింది కాబట్టి ఏమి ధనవంతుల్లాగా ఉండి సుఖపడేది ఏంటి ఈ ప్రపంచంలో చెప్పండి అవసరాలు తీరుతూ ఉండేటువంటి ఆనందంగా ఉంటాడు ఏదో ధనం వస్తే ఆనందంగా ఉంటాననుకుంటాడు చూచారా వాడు ఉన్న ధనంతో కూడా ఆనందంగా ఉండలేడు ఇది ఒక పెద్ద రహస్యం అండర్స్టాండ్ ద పాయింట్ ఇప్పుడు ఎంతో ఎంతో వస్తే నేను ఆనందంగా ఉంటాను కాబట్టి ఇప్పుడేమో నాకు ఒక పదిహేను కోట్లు ఉంది ఇరవై కోట్లు కనుక వస్తాయి అనుకున్నాడు అనుకోండి వాడికి ఇంక సుఖమే లేదు ఎందుకని ఈ పదిహేను కోట్లు కూడా వాడికి సుఖాన్ని ఇవ్వవు ఎంత సుఖాన్ని ఇవ్వవు పదిహేను రూపాయలు సంపాదించుకొని సుఖపడుతున్నాడే వాడి సుఖం కూడా వీడికి వచ్చేందుకు అవకాశం లేదు కాబట్టి ఉన్నదాంతో మనం తృప్తి చెందాలి గాని ఏదో వస్తే మనం తృప్తి పడతాం అనుకుంటే మాత్రం ఉన్నది కూడా ఈ ప్రపంచంలో తృప్తిని అందించే అవకాశం లేదు గనక ఇక అమృతత్వం ఏం చెప్తాము మైత్రేయి అమృతత్వ చేతి విత్తేన దీనివల్ల అమృతత్వం కలిగే అవకాశం లేని లేదు పోండి ఎగ్జాక్ట్లీ ఎందుకో తెలుసా ధనవంతుడితో కూడా ఒక అవసరాలు దిగే ధనం ఉన్నంత వరకు ప్రాబ్లం ఉండదు ఎక్కువ ధనాశ అయిపోయి ధనికుడు అయిపోయాడు అనుకోండి అతను ధనికుడా కాడా అనేది కూడా ప్రశ్నార్థకం మళ్ళీ ఎందుకు తెలుసా ధనికుడు దగ్గరికి వెళ్ళి మీరు మీ దగ్గర ఎంత ధనం ఉందో సార్ ఎవరు చెప్పారా నీకు ఎవరు చెప్పారు నీక తెలుసా నా దగ్గర ఎంత ఉండదు నువ్వు చూసావా నువ్వు లెక్కట్టావా నా అకౌంట్స్ అని మీకు తెలుసా ఎవరే అంటే ఎవరు నువ్వు దళితుడివే ఎవరు నువ్వు ధనికుడు అని నేను అంటున్నా నువ్వు అంత కోపం బుసగుడితో పైకి లేస్తాడు ఏంటి ఎవడైనా సరే ధనికుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ధనికుడు ఎంత కోపడతాడు అదే బలవంతుడు నాకు బలవంతని చెప్పుకుంటాడు వీడు చూడండి తమాషా వెయిట్ లిఫ్టర్ వీడి పేరు కారణం చెయ్యలేండి నా ఉద్దేశం అర్థమైందే ప్రపంచ వెయిట్ లిఫ్టర్ ఇంత బరువు నేను ఎత్తుతున్నానని జనంలోకి వచ్చి ఆ బరువునంతా చూపెట్టి చూడ బలం కలిగిన వాడు బలాన్ని ప్రదర్శిస్తా ఉన్నాడు జ్ఞానం కలిగిన వాడు జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు ధనం కలిగిన వాడు ధనాన్ని ప్రదర్శించడం ఇది ఏంటంటే ఇప్పుడు ధనవంతుడంటే ఏంటి ధనం కలిగినవాడు బలవంతుడంటే బలం కలిగిన వాడు వాడు బల ప్రదర్శన చేస్తా ఉన్నాడు జ్ఞానవంతుడి జ్ఞాన ప్రదర్శన చేస్తా ఉన్నాడు వీడొక్కడే విచిత్రం అన్నమాట ఇప్పుడు నీకు ధనం ఉండదు అనేది ఊరంతా ఒకటి వీదంతా ఒకటి నీకు ఎప్పుడు చెప్పాడా నీకు ఎందుకు ఈ విధంగా కడాలో ఎప్పుడు పోసుకుంటావాడు ఏం పోసుకుంటాడో నీకు నీకు ఉందా లేదా సార్ లేదు वाड़ेवड़ू नाम मा दरिद्रुने आंत दारिद्र्यु उठे फस्ट पाइंट आंतर्यो संपद गई भाष्य संपद उ लेने वर्य संपद उदे बाह्य मन के संपदे बागं సంపద ఉన్న ఆంతర్యంలో గనక దారిద్ర్యం ఉందా వాడు లేనివాడే ఆంతర్యంలో గనక సంపద ఉందా బాఖ్యంలో దారి ఉన్న ఉన్నవాడే ఇది ఉన్నటువంటి వ్యవహారం అందువల్ల ఈ లోకంలో ఎవడు సుఖాన్ని పొందుతూ ఉన్నాడో ధనం వల్ల మనకు అర్థమే కాదనగా నావే మనసా ఇది ఇంత ఉంది వెనక నా మాట విని ధన ఆగమి ధన సంపాదనే తృష్ణాం జహీహి త్యజ దీన్ని విడిచిపెట్టు ఎందుకని దీని వల్ల సుఖపడ్డ వాళ్ళు ఎవరో కనపడ్డం లేదు అర్థమవుతుందే అవసరాలు తినడానికే కానీ కేవలం ధనవలనే వల్లనే సుఖపడిన వాళ్ళే తెలియదు కొలంబస్ ఏమీ ఏ దేశాలు కానీ పెట్టాడో నా ఎన్ని లోకాలు చూచాడో శంకరాచార్య స్వామి మాత్రం ఒక్కదాని కోసం వెతికి వెతికి వెతికి కొలంబసే బెటర్ పట్టుకున్నాడు శంకర పట్టుకోలేకపోయాడు ఒకటి అదేంటో తెలుసా నహి లోకే कश्यचि कस्यचार्य स्वाम भाष्य अंदर चूस प्रपंचन लोके द्रष्ट अंटे धन संपादे విపరీతంగా ధనం సంపాదించినటువంటి వాడు తృప్తిగా ఉన్నటువంటి వాడు కశ్యచిత్ తృప్తికరో తృప్తికర కశ్యచిత్ తృప్తికర ద్రష్ట నక్కడ కూడా కనపడటం లేదన్నాడు అంతే అంటే మరీ మరి పరిశీలించి విశ్లేషించి పరిశించి చూస్తే ఓహో ఈయనకిన్ని కోట్లున్నాయి ఈయన ఏమన్నా సుఖంగా ఉన్నాడా లేదు ఆయనకన్ని కోట్లున్నాయి సుఖంగా ఉన్నాడా లేడు ఈ ప్రపంచంలో అందరినీ చూచి శంకరాచార్య స్వామి బిల్ గేట్స్ తో సహా చివరికి వచ్చినటువంటి నిర్ణయం ఇది ఇది ఒక హార్డ్ ట్రూత్ ఇది సరేనా సుఖం వేరే రకంగా వస్తుంది ఈ విధంగా వచ్చేందుకు అవకాశం లేదు కనుక నహి లోకే విత్తలాభ కశ్య చిత్త తృప్తి కరో దృష్ట ఒక్కడు కూడా కనిపించడం లేదు ఈ ప్రపంచంలో కనుక ఓకే మూఢ జహీహి ధన ఆగమ తృష్టం కాబట్టి ధనం ఆనందాన్ని ఇస్తూ ఉంది అనుకోవడం శోభనాధ్యాస శోభనాధ్యాస అంటే దేంట్లో అయితే ఆ లక్షణం లేదు అది ఉన్నట్టు చూడడం ఇది మోహం ఈ మోహం కలిగినటువంటి వాడు మూఢుడు మూఢ జహీహి ధన ఆగమ తృష్టం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం కాబట్టి మనసులో జరిగిపోతుంది జీవితం మనం ఎంతో కాలం ఈ ప్రపంచంలో ఉండం హాయిగా నడిచిపోతుంది అనవసరమైన ఆశలు అనవసరమైన వాంచలు ఈ కోరికలు ఏం లేదు మనసులో ఏదైతే తృష్ణం ఉందో కాలికి బురద ఎట్లాగైతే కడిగేసుకుంటూ ఉన్నామో మనసుకు బట్టినటువంటి ఈ బురద ఉంది ఈ తృష్ణ ఆశ అనేటువంటి బురద దీన్ని కడిగేసుకోవాలి వితృష్ణం కురు సద్బుద్ధిం మనసి మనసి సద్బుద్ధిం కురు భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనని ఎప్పుడు కదిలిస్తు ఎందుకని దీనివల్ల సుఖపడేది గురు సద్బుద్ధిం మనసి వితృష్ణం మరి ఎట్లా జీవించాలి నిజ కర్మోపాతం ఏదైతే మనకు లభిస్తుందో ఎట్లా అప్రదిత ఉపనత లాభ తిన సంతు కాబట్టి మనం కోరకుండా అనాయాచితంగా ప్రారంభవ శాతం మనకి ఏది లభ్యమవుతుందో నిజ కర్మ నిజ కర్మణ నిజ కర్మభి ఉపాత్తం సంపాదితం ద్రవ్యం కాబట్టి మనం కష్టపడి ఏదైతే సంపాదించుకుంటూ ఉన్నామో ధర్మబద్ధంగా దానిచేత చిత్తం వినోదయ పో హాయిగా ఉండు ఆనందంగా ఉండు ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తం కర్మోపాత్తం కర్మ ఉపాత్తం కర్మ సంపాదితం విత్తం ఏదైతే ఉందో తేన విత్తేన వినోదయ చిత్తం కాబట్టి ఆనందంగా ఉండడమే కదా నీకు కావాలి కనుక ఏదైతే ధర్మబద్ధంగా నువ్వు సంపాదించుకుంటున్నావు ఆనందంగా ఉండు ఏదైతే కర్మఫలంగా నీకు అందుతూ ఉందో ఆనందంగా ఉండు ప్రసాదం గనక తృప్తిపడేటువంటి అవకాశాలుంటాయి ఎందుకని భగవంతుడు ఎప్పుడైతే నీకు జన్మనిచ్చాడో నాకు నాకు జన్మనిచ్చాడో నీ ప్రారంధం నా ప్రారంధం ఉందో గనక ఈ ప్రపంచంలో పుట్టాం మన ప్రారంధంలో ఏది ఉందో అది మనకు అందుతుంది దాన్ని ఆపేవాళ్ళు ఎవరు లేరు ధర్మబద్ధంగా మనకు వచ్చేదాన్ని భగవంతుడు ఇస్తాడు ఎందుకని విశ్వధర్మాలన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి ధర్మరూపంలో ఉండేటువంటి దైవమే మనకు అందవలసిందంతా కూడా అందుతుంది నువ్వు దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు ఏం జరుగుతుందో అనేటువంటి అవసరం లేదు ఇదంతా కూడా శోభరాధ్యాస భగవంతుని వైభవం తెలియకుండా పోవడం కర్మఫలాల యొక్క నిజస్థితి అర్థం కాకుండా పోవడం నువ్వు నీ కర్తవ్యం ఎప్పుడైతే నువ్వు చేస్తున్నావో దానికి సంబంధించి నీకు అందుతుంది ప్రారంభవశాత్తు నీకుంటే అది ఉంటుంది లేకపోతే ఉండేది అవకాశం లేదు లేని దాన్ని రమ్మన్నా రాదు ఉన్న దాన్ని పొమ్మన్నా పోదు ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు భగవంతుడు విశ్వసకర్త విశ్వజ్ఞ మరి మనకు ఇల్లుండి వాకిల్లుండి ధనం ఉండి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి అన్నీ ఉండి ఏమో ఏం జరుగుతుందో కాబట్టి కొన్ని రాళ్ళు అనికే మంచిది మరి రాళ్ళు డబ్బు ఎందుకు వేసుకుంటావు ఒకటి మాట్లాడతారో ఒకటి చేస్తాడు అది నాకు భయం బాధ కొన్ని రాళ్ళు వెనక వేసుకుంటా నీకెందుకు నేను తెచ్చిస్తా నువ్వు కష్టపడు బాబు నీకు కాల్సిన రాళ్లే కదా ఆశ్రమంలో అన్ని ఎరకు వచ్చిస్తాను వెనక్ వేసుకో ముందు కూడా కొన్ని ఎందుకంటే ఎవడెత్తుకోబోడు రాళ్ళు కనుక పక్కన కూడా వేసుకో లెఫ్ట్ రైట్ ముందు వెనక ఇంకా ఆ తర్వాత కప్పేయడమే కాదు వెనకేసుకుంటాడు రాళ్ళు దేనికి కుక్కను కొట్టాలన్నా రాళ్ళు ముందు ఉండాలి కానీ వెనకేందండి ఉండేది కొన్ని కొని కొన్ని రాళ్ళు వెనక్కి వేసుకుంటా జీవితం కాదు ధనాన్ని రాయని ఎందుకంటే ధనం లక్ష్మి కదా ధనాన్ని పెట్టుకుని రాళ్ళు వేసుకుంటాను ఆవిడ కోపం వచ్చేస్తుంది నన్ను రాయంట రాస్కల్ నేను రానుబో కాబట్టి రాళ్ళు రాళ్ళు పెంకులు ఇవన్నీ అర్థమవుతుంది దీన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది వెనకేసుకునేవి ఎప్పుడైనా రాళ్లేనని రాళ్ళని వెనకేసుకోవడం కాదు వెనకేసుకునేవి ఎప్పుడైనా రాళ్లే మింగడానికి పనికి అది వెనకాదు అది రాళ్ళు అవి ఓకే మనకు అర్థం అవుతుంది ఇప్పుడు వేసుకుంటే కొన్ని వెనకేసుకుంటే బాగుండు ముందు వేసుకుంటే బాగుండు ఎట్టుంటుందో ఏమో పిల్లలు పెద్దవాళ్ళు కదా కావుతుంది చెప్పు నీ వల్ల అవుతుందేమో ఎంత లాజిక్ ఏమై ఎందుకంటే కష్టపడుతుంది అండి బలేవాళ్ళు ఇంత ముందు పరిస్థితి వేరు ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు మరి పిల్లలు పెద్దోళ్ళు కదా అదే పుట్టుకుండా ఉండాలి పుట్టిన తర్వాత పెద్దోళ్ళుగా ఉండేటువంటి అన్నం తిన్న తర్వాత మనిషి పెరగకుండా ఉంటే మనం ఆలోచన పెరుగుతూ ఉంటే వయసు పెరగడానికి ఆలోచన ఎందుకు చెప్పండి ఇన్ని రకాలుగా నడుస్తా ఉంది ఒక మనిషిని విమర్శించడం తేలిక అట్లా బతకడం తేలిక ఓ బుద్ధుడిని విమర్శించవచ్చు ఓ శంకరాచార్యని విమర్శించవచ్చు అలా బ్రతకడం తేలికే చెప్పండి సాధు వస్తాడే సమాజంలోకి వాట్ ఈస్ అండర్స్టాండ్ మనకన్నీ ఉంటేనే ధనం ఉండి బ్యాంకు బ్యాలెన్స్ ఉండి బంధువులు ఉండి అందరూ ఉండి ఉంటేనే ఏమో నాలుగు రాళ్ళు నాలుగు రప్పలు నాలుగు పెంకులు అని అంటున్నామే మరి సన్యాసి అందరినీ ఉన్నవాళ్ళని అందరినీ వదిలిపెట్టేసి సమ్యక్స కేవలం ఏమీ లేకుండా ఒట్టి చేతులతో రక్త హస్తాలతో సమాజంలోకి వస్తూ ఉండడే చెప్పండి అతను ఎట్లా పోషింపబడాలి అతనికి ఆహారం అతని దేహం అవసరం లేదా కొనసాగాల్సిన అవసరం లేదా అతను బ్రతకాలని లేదా సన్యాసి శ్రవణ మనం నిధిధ్యాసాలు చేసుకుని జ్ఞాన మార్గంలో జీవించాలి కదా మరి జీవించాలంటే ఆహారం అవసరమా లేదా అతను ఉండడానికి గూడు అవసరమా లేదా చెప్పండి మరి ఏ ధైర్యంతో వస్తాడు పర్సనల్గా మీకు ఒక మాట చెప్తున్నాను ఈరోజు ఇదే ఆలోచన నేను కదిలేటప్పుడు వచ్చింది నాకు మనకేదో వైరాగ్యం తెడిపోతున్నాం తర్వాత మనల్ని ఎవరు చూస్తారా ఫ్యాక్ట్ చెప్తున్నా ఇంత ప్లెయిన్గా ఎవరు మాట్లాడరు నాకు వచ్చింది అంటే ఎంతో వైరాగ్యం ఉండి ఇంటిని వదిలిపెట్టేయాలని వాళ్ళు ఏడుస్తున్న వాళ్ళని వదిలిపెట్టి నేను బయటపడేటువంటి సమయంలో ఒక్కరోజు ఒక్క క్షణంలో దురదృష్టమైన క్షణమో అదృష్టమైన క్షణమో నాదిలీదు ఆ క్షణంలో నాకే వచ్చింది ఆలోచన మనం వెళ్ళిపోతున్నాం అందరినీ వదిలిపెట్టేసి మరి ఎట్లా బ్రతుకుతాం రేపు ఎవరు పెట్టకపోతే మనకి ఎట్లా ఎక్కడ తిరుగుతాం ఎలా ఉంటాం అంతే సరేనా ఆ క్షణం దురదృష్టం అంటానాను తర్వాత ఏం ఆలోచన వచ్చిందో తెలుసా ఇప్పటికి నేను మర్చిపోనది ఆ ఆలోచన నేను బయలుదేరే వెంటనే నాకు వచ్చింది సపోజ్ సరే వెళ్ళను ఇంట్లో ఉంటాను అప్పుడు ఎవరు పోషిస్తారు ఇంట్లో ఉంటాం బయటికి వెళ్ళాం సన్యాసిగా ఇంట్లో ఉంటాం ఎవరు పోషిస్తారు ఇంట్లో ఉంటే ఎవరు పోషించేది ఒంట్లో ఉన్నవాడే పోషించాలి పాయింట్ ఒంట్లో ఉన్నవాడే పోషించాలి ఎందుకని ఆహారంతో కాదు బ్రతికేది వాడు అక్కడ లేకపోతే ఇది ఉన్నా పోతు తినడానికి కూడా మిగలదు ఇది కాబట్టి ఒంట్లో ఎవడైతే ఉండాడో వీడు తల్లి గర్భంలో పోషించాడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మన పోషిస్తా ఉన్నాడు ఒంట్లో ఉన్నవాడే ఇంట్లో ఉంటే పోషించాలి ఎవడైతే ఒంట్లో ఉండి పోషిస్తూ ఉన్నాడో వాడే ఇంట్లో పోషిస్తాడు అంతే నాకు వెంటనే ఏమొచ్చింది తెలుసా ఇంట్లో ఎవడైతే పోషిస్తా ఉన్నాడో వాడు ఒంట్లోనే ఉన్నాడు గనక నేను బయటికి వెళ్ళిన నా ఒళ్ళు అక్కడే ఉంటది గనక ఒంట్లో ఉండేవాడే రక్షిస్తాడు వీధిలో బడ్డ అర్థమవుతుంది ఇంటిని వదిలిపోతున్నానేమో గానీ ఒళ్ళు వదిలిపోవడం లేదు నేను నాకు కూడా వస్తుంది నా దేహం కాబట్టి ఒంట్లో ఉండి ఎవరైతే ఇంట్లో ఉన్నప్పుడు పోషించాడో ఈ ఒంట్లో ఉన్నవాడు బయటికి కూడా ఉన్నాడు కనుక వీధులైనా వాడు పోషిస్తాడు నన్ను విను వీధులైనా వాడు పోషిస్తాడు నన్ను పో ఇంకేం లేదు కనుక వాడి మీద నమ్మకంతో పోవాలి ఇంతే ఏ సన్యాసైనా ఇంతే అంతేగాని నా నేను దీంట్లోకి వస్తే సరిగా జ్ఞానం రాకపోతే తర్వాత ఏమవుతాను ఏమవు గాడి ఇంకేమవుతావు ముందే నాకు జ్ఞానం రాదేమనుకునేవాడికి ఏమవుతుంది జ్ఞానం ఎట్లయినా నేను సాధించాలి దాన్ని సరేనా సుమరతనాన్ని పొగొట్టుకోవాలి పట్టుదల కలిగుండాలి, ఉండాలి శ్రద్ధ కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి ఎందుకని ఒక అమృతత్వమైనటువంటి మార్గంలో నేను పోతున్నాను జీవితం అన్యాయం అయిపోయినా కూడా పర్వాలేదు ఎందుకని ఒక మంచి సత్కార్యాన్ని సాధించడానికి పోతున్నాను అనే దృఢ దీక్ష ఉండేవాళ్ళు సాధించారు గాని ఈ ప్రపంచంలో నిరాశావాదులు సాధించింది ఏమి లేదు ఓకే ఎ నిజ కర్మ ఉపాత్తం తేన విత్తేన వినోదయ చిత్తం ఇప్పుడు అవుతుంది హాయిగా ఉన్నది కాబట్టి ఏదో ఏదో లేదు అనుకునే మనసు తృప్తిగా ఉంటదే ఉన్నదానితో తృప్తి చెందేటువంటి మనస్సు ఏదిచ్చినా ప్రసాదమే భగవంతుని మీద పూర్ణ భావంతో ఉండేటువంటి వాడు కాబట్టి అర్ధ కామాల్లో మొదటిది అర్థం భద్రతకు సంబంధించింది నీ భద్రత భగవంతుని చేతిలో ఉందే గాని ఇక్కడ లేదు గనక ధనాన్ని గురించి నువ్వు తృష్ణ పెట్టుకుని ధనం కోసం కాలయాపన చేసుకుంటా ధనం కోసం నీ జీవితాన్ని అన్యాయం చేసుకోవద్దు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ము మళ్ళీ ఇక్కడేంటి సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతే అంతే అక్కడ డుక్కుంకరణే ఇక్కడ ధన సంపాదన తృష్ణం కాబట్టి ధన తృష్ణ వల్ల కూడాను ఇది కూడా రక్షించదు ఎంత ధనం ఉన్నా కూడా రక్షించే పరిస్థితే లేదు ఎందుకని ధనం ఉన్న వాళ్ళు కూడా పోతూనే ఉండరు ఈ ప్రపంచంలో అండర్స్టాండ్ ధనానికి జీవితానికి సంబంధం లేదు సంప్రాప్తే సన్నిహితే కాలే కాబట్టి ఇది అర్థమనే పురుషార్థం నెక్స్ట్ ారీ స్న్న భరబీశం దృష్టా మా గోహం ఏతమాం సవసాది వినసి విచింతయ వారౌ వజ గోవి భ గోవిందోవిందో భజ మూఢమతే గోవిందో భజ హ నారీ తన భారీ దృష్ట మాగ మోహం ఏతన్మాం సవాసాది విం మనసి విచింతయ వారౌ వజ గోవి భజ గోవిందోవిందం భజ మూడమే నెక్స్ట్ కాము అర్థంలో శోభనాధ్యాస మంచిది కాదు అది అర్థం చేసుకున్నాం ఎందుకని ధనాగమ తృష్ణం ఎప్పుడైతే ధనాశితో పరిగెత్తు ఉన్నాడో మనిషి ధనం వైపే పోతాడు కానీ దైవం వైపు తిరుగుతాడు ఇంకా ఇప్పుడు అర్థం మీకు కాబట్టి ధనం కావాలి ధనం కావాలి ధనం కావాలి అనేటువంటి శోభనాధ్యాసలో పరుగులేతే మనసు दैव्यू अवकाश धन तृप्ति सुखा मोक्षा प्रसाद आनंदाबी धन अवसरा दाद नीक आश अवसर ले रक्षिस्टी अोभा आधा अर्ध कामा अर्दा मोद रोक तोग्ची काम नैक्स्ट नारी स्तन भर देश दृष्टवा मोहावेश मोहा चेवं शरीर अवयवा एवे उ मोहंगल वाटी मोहपड़े स्त्री अच्छे एन क्लोक रासेटी रायगल यानी रेयदी शास्त्र हृदय में तेस अर्थम चुस्वी दी मदड़ता अंटे स्त्री अंत स्त्री पुरुष मोहिस्टे स्त्री मोहा నిదర్శనమా పురుషుడు కాదా ఇవన్నీ పిచ్చి చేష్టలు శాస్త్రం తెలియనటువంటి ఇడియట్స్ మాట్లాడే మాటది అర్థం అవుతుంది స్త్రీలు పురుషుని విషయంలో పురుషులు స్త్రీల విషయంలో జాగరూకులై ఉండాలి ఎందుకని కామం అనేటువంటి పురుషార్థం ఏదైతే ఉందో దీని ఇది సుఖానికి సంబంధించింది అర్థమవుతుంది సుఖానికి సంబంధించింది కామ పురుషార్థం ఇవి ఎక్కడ నిన్ను రెచ్చగొడుతూ ఉన్నాయి అంటే స్వామిజీ మరి కామం లేకపోతే మరి గృహస్థాశ్రమే దుడు ధర్మా విరుద్ధోభూత ధర్మా విరుద్ధోభూతు కామోస్మి భరతర్షభ అర్జున ధర్మానికి విరుద్ధంగా అనేటువంటి కామం నేను పో నేనే అర్థమవుతుంది కామం కూడా నేనే అయితే ధర్మానికి విరుద్ధం కాకుండా ఉండాలి అందువల్ల మన శాస్త్రంలో ఇప్పుడు గృహస్థాశ్రమం అనుకోండి ఎంత ధర్మం పెళ్లి రోజు ఎంత జరుగుతా ఉంది కథ పెళ్లి చేయించే పురోహితుడు తిరిగిపోవచ్చు కాని ఏమిటి అసలు ఆ మంత్రార్థాలు కనుక వింటే కబటే అదంతా కూడా ఈ దేనికోసము భార్య భర్తలు ఒకటి అయ్యే దేనికోసము తెలుసా ఇద్దరు కలిసి మోక్షాన్ని పొందడం కోసం ఇద్దరు ఒకరినొకరు పరస్పరం ప్రేమించుకుంటూ పరస్పరం సహకరించుకుంటూ మోక్ష మార్గంలో నడుస్తారు అందువల్ల గృహస్థాశ్రమైనటువంటిది అత్యుత్తమైనటువంటి ధర్మం ఇది కూడా ధర్మానికి సంబంధించింది ధర్మానికి విరుద్ధం కానిటువంటి కామం ఏదైతే ఉందో అది నేను ధర్మానికి విరుద్ధం కానిటువంటి అర్థం ఏదైతే ఉందో అది నేను కానీ మోహం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది శోభనాధ్యాస ఇది శోభనాధ్యాస అందువల్ల చక్కగా వివాహం జరిగిన తర్వాత కూడాను కొన్ని రోజులైన తర్వాత భార్యను వదిలిపెట్టేసినటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా శోభనాధ్యాస ఏదో ఆరోగ్యం పొడైపోతుంది ఎదొళ్ళు కూడా అర్మ వస్తుంది స్మాల్ పాక్స్ వస్తుంది ఇంకోటి వస్తుంది ఆవిడ అంతకుముందు అందంగా ఉంది వివాహం చేసుకుంటాడు ఆ తర్వాత అంద విహీనం అయిపోయిందని విడాకులు ఇచ్చేసి ఇంకొకరిని చేసుకుంటానంటాడు ఇది దురదృష్టం ఎందుకని ఆ దాంపత్యం ఏంటో ఆ ప్రేమలేంటో వాటి అవి దేనికోసం ఉన్నాయో అది అర్థం కాలేదు కనుక ఆ కామమైనటువంటి పురుషార్థంలో కామరూపంలో ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడే అనేటువంటి భావన తెలియకపోవడం వల్ల ఇట్లా జరుగుతుంది కాబట్టి ఇది మోహం కాబట్టి ఈ మోహం కూడాను ఒక్కొక్కసారి మోక్షానికి అవరోధంగా మారుతూ ఉంటది అందుకని ఈ విషయంలో కూడా జాగరూకుల ఉండాలి ఎందుకని సుఖం కూడాను ఏదో ఒక పరిమితంగా ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి ఇది మోహంగా మారడానికి అవకాశం లేదు మారిందనుకోండి ఏం జరుగుతుంది అది చెప్తున్నాడు అలా వచ్చినప్పుడు దాని నుంచి మనం నిగ్రహించుకోవాలి దాన్ని నిగ్రహించుకోవాలి ఇది కామజయం కామాన్ని నిగ్రహించుకునే మార్గం ఎట్లా నిగ్రహించుకోవాలి ప్రతిపక్ష భావన ఇది అక్కడ ఇంపార్టెంట్ ఈస్ ప్రతిపక్ష భావన అంటే ఎక్కడైతే మనకు ఉద్రేకం కలుగుతూ ఉందో దాంట్లో ఉండేటువంటి దోషాన్ని కనుక చూస్తే ఉద్రేకం ఆగిపోతుంది దొంగతనం చేయాలనుకో అనుకోండి దొంగతనం చేసేస్తాడు మనిషి కానీ దొంగతనం ఏంటి దీని పర్యవసానం ఏంటి దీని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇది చేయొచ్చా చేయకూడదా కొద్దిసేపు ఆలోచించాడు అనుకోండి దోషం తెలిసిపోదు తెలిసిన తర్వాత విషపూరితమైనటువంటి ఆహారాన్ని ఎట్లాగైతే మనిషి స్వీకరించడో అట్లాగే ఈ ఈ పనిలోకి వెళ్లడు అందువల్ల మోహం మంచిది కాదు కామపురుషార్థం ధర్మబద్ధంగా మంచిదే దానికి సమయాలు నియమాలు పద్ధతులు అన్నీ ఉన్నాయి శాస్త్రంలో కానీ మోహం అనేటువంటిది మాత్రం మంచిది కాదు మోహం వచ్చిందనుకోండి మోక్షం వైపు పోయేటువంటి మోక్షార్థి ఎవడైతే ఉన్నాడో వాడికి ఇది ప్రతిబంధకంగా ఉంటుంది కనుక ప్రతిబంధకాన్ని తొలగించడానికి ప్రతిపక్ష భావనను కలిగిస్తూ ఆచార్యులు వారు విను ఏమిటయ్యా నీ మోహం అని క్వశ్చన్ అయ్యా ఆయన అందంగా ఉన్నాడు అంతగా నేను మోహిస్తున్నాను స్త్రీ ఆమె అందంగా ఉంది నేను మోహిస్తున్నాను ఏమిటా అందమని క్వశ్చన్ నారీ స్థన నాభి దేశం దృష్మాగా మోహావేశం కాబట్టి స్త్రీల్లో నిన్ను చాంచల్యానికి గురి చేసేటువంటి సౌందర్యం ఏదైతే ఉందో నిన్ను మోహానికి గురి చేసేటువంటి సౌందర్యం ఏదైతే ఉందో ఏ ఏ మోహాంగాలు నిన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నాయో ఉన్మత్తుని చేస్తున్నాయో అవి ఏంటో ఒకసారి చెప్తాను విను ఏతన్ మాంసవసాధివీకారం అవి ఏమో కాదు అది మాంసము రక్తము క్రువ్వు సరేనా వీటితో మలమూత్రాలతో నిండిపోయినటువంటిది పో ఇప్పుడు ఒక అందం ఉందనుకోండి ఎక్కడ అందం చెప్పండి స్కిన్ డీప్ ఈస్ బ్యూటీ ఏంటి అసలు అందం అదే ఈతన్ మాంసవసాద వికారం విచిత్రం ఏంటంటే ఈ ఒక్క చర్మం ఎవిడర్ బ్యూటీ అమేజింగ్ క్రియేషన్లో ఈ చర్మం ఒకటి అందంగా కప్పేశాడు గనక తమాషా ఇది గనక ఈ చర్మం గనక ఒక్కసారి అట్లా తెర తొలగించినట్టుగా దాన్ని తొలగించి కనుక చూస్తే అప్పుడు ఆలింగనం అంటే ఏంటో తెలుసా ఎన్కౌంటర్ల శవాన్ని ఆలింగనం చేసుకున్నట్టే ఎందుకు అదే మొత్తం రక్తం ఇంకేమి లేదు అర్థమవుతుంది అంత రక్తం మాంసం దాని మీద కప్పాడు అంతే అతి తమాష ఇప్పుడు ఇది అందంగా కనపడుతుంది శోభనాధ్యాస ఇది దేనికి అడ్డుపడతా ఉందో తెలుసా మోక్షానికి అడ్డుపడతా ఉంది నిత్యతృప్తికి అడ్డుపడిపోతా ఉంది అందువల్ల ఈ కమ పురుషార్థం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏతన్ మాంస వసాది వికారం విచింత మనసి దోషం విచింతయ ఆవర్తయా ఇది కాబట్టి మనసులో ఈ దోషాన్ని గురించి ఆలోచిస్తూ ఉండాలి ఇది ప్రతిపక్ష భావన అంటే ఎక్కడ కూడాను ఏదైతే భగవంతునికి దూరంగా మనల్ని తీసుకెళ్లేటువంటి మోహాలు మనల్ని రెచ్చగొడుతూ ఉంటాయో అటువంటి వాటి విషయంలో ఏ దోషమైతే ఉందో ఆ దోషాన్ని గనక మనం చూస్తే ఇది ప్రతిపక్ష భావన ఇంకేం లేదు ఇది పునః పునః వారం వారం మళ్లీ చూడాలి ఎందుకని మళ్లీ మళ్లీ బోయపడుతుంది మనసు అది ప్రతిసారి దానికి శోభనధ్యాస అప్పుడు మనం కలిగిస్తూ ఉండాలి మనసా బి కేర్ఫుల్ బి కేర్ఫుల్ బి కేర్ఫుల్ ఏబిసి ఏబిసి ఆల్వేస్ బి కేర్ఫుల్ దానికి ఏబిసి డిపించాలి ఏబిసి ఆల్వేస్ బి కేర్ఫుల్ అది ఏబిసి ఆల్వేస్ బి కేర్ఫుల్ అట్లా కనుకున్నామని ఎవరు తెలుసా డివినిటీ నెక్స్ట్ డి ఆ డివైన్ భగవంతుని నీకు దొరికేది కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండదు మనసి విచింతయా వారం వారం వారం వారం పునః మనసి దోషం విచింతయా విశేషణ చింతయా ఆవర్తయా ఇది ఓకే అది కనుక ఎక్కడైతే లేని అందాన్ని చూస్తూ ఉన్నాము అక్కడ అవసరం లేని మోహం తయారవుతా ఉంది అంత ఉంది ఇది శోభనాధ్యాస ఒక మత ప్రవక్త దగ్గరికి ఒక తీసుకొచ్చారు ఎందుకని ఆయన అన్ని హీల్ చేస్తాడండి ఇప్పుడు అతనివి కదా కాబట్టి ఆయన దగ్గరికి వెళితే చారు మనకి ఏ జబ్బులు ఉన్నా పోతాయి అది పోతాయి ఆయన కళ్ళు లేవు ఏం దగ్గరకు పోగానే ఆయన ప్రార్థించాడు కళ్ళు వచ్చేసాయంటే ఆయన పట్టుపోయారు పట్టుపోతే పాప అతను వెళ్ళాడు కూడా వెళ్ళిన తర్వాత మతప్రవక్త అడుగుతాడు అబ్బాయ్ అబ్బాయి ఏం సార్ నమస్కారం నీకు కనిపిస్తున్నాయా నాకు కనిపించవండి నేను అందుండి ఆహా అయితే నీకు కళ్ళు నేను చెప్పినట్టుగా ప్రార్థన చెయ్యి నీకు కళ్ళు వస్తాయి వాడన్నాడు వద్దు సార్ వద్దు సార్ వద్దు ఎందుకనయ్యా నాకు అవసరమైనవన్నీ నేను చూడగలుగుతున్నాను సార్ సి పాయింట్ నాకు ఏవి అవసరమో నేను వాటిని చూడగలుగుతున్నా కాబట్టి నాకు అవసరం లేదు నువ్వు ఇచ్చే కళ్ళతో నేనేం చూడాలి ఈ ప్రపంచంలో నాకు కావాల్సింది భగవంతుడు కళ్ళు లేకపోయినా అది సూరదాస్ అర్థమవుతుంది అతను కళ్ళు లేవు చక్కగా చూస్తున్నాడు ఎందుకో తెలుసా కళ్ళు మూసుకున్నవాడు ప్రతి ఒక్కడు నిద్రపోతున్నాడని అర్థం కాదు ఓకే ఇప్పుడు కళ్ళు మూసుకున్నవాడంతా నిద్రపోతున్నాడు అని అర్థమా కాదు అట్లాగే కళ్ళు తెరిచిన వాడంతా చూస్తున్నాడనే భావన కళ్ళు చూడచ్చు కళ్ళు చూసినంత మాత్రాన అర్థం కాదు కళ్ళు చూసినంత మాత్రాన అర్థం కాదు జ్ఞానం కలగాలి కళ్ళు చూస్తాయి మీకు అర్థం కాలేదనుకో అవి చూస్తాయి అంతేగాని అర్థం కాదు ఆ వస్తువు ఏదో తెలియదు కళ్ళు చూస్తాయి ఏ ఉపయోగం కాబట్టి అర్థమైనప్పుడే తెలిసినప్పుడే కాబట్టి తెలియకుండా కళ్ళు చూడడం కన్నా తెలిసి కళ్ళు మూసినా పరవాలేదు ఒకదాన్ని ఇంకో రకంగా చూడడం కాదు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళితే ముందు ఒక ఆవిడ తలుపు తీసుకొని బ్రహ్మదేవుడు చూసి ఎవరివిడే ఈవిడ కూడా పాస్పోర్ట్ ఇచ్చారా ఇక్కడికి వచ్చింది బ్రహ్మలోకాన్ని కానీ చూసి పాపం ఏందో పాపం ఎందుకు వచ్చిందో ఏం మాట్లాడాలి దా ఆవిడ పక్క దరి నిలబడింది అంట కానీ రాలేదు ఎందుకంటే తర్వాత ఇంకొక ఆవిడ దా ఆవిడ పక్క దరిబడింది అంటే ఇంకా రాలేదు మూడో ఆవిడ దా ఆవిడ కూడా పక్క ఇలా అంటే రమ్మంటున్నాను ఏంటి రమ్మంటుంటే అయ్యా మా ముగ్గురులో ఎవరిని పిలిచావు తిరిగి దా అన్నాను మా ముగ్గురి పేరు దాలే వీళ్ళలో ఎవరో నీకు దగ్గరగా రావాల్సిన దా ఏంటి ముగ్గురు పేరు దాన్ని నా పేరు దయా చూడండి తమాషా మొదట అవి నా పేరు దయా నీ పేరేంటి దానం నీ పేరు ధర్మం దకారణంతోనే ఉన్నాం మేము దయా ధర్మం దానం మేము ముగ్గురు వచ్చాం దేనికి వచ్చారని ఇంకెవరితో మొరబెట్టుకోవాలి సృష్టించిన నువ్వు కనుక నీకు చెప్పాలని వచ్చా ఏంటి రండి రండి ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి అని అడిగితే మొదట దయ మాట్లాడింది ఏమన్నా తెలుసా ఇంకా ఎట్లా బ్రతకాలని అర్థం కావడం లేదు ఈ నైన్టీన్ టూ థౌజండ్ ఫైవ్ లో మీరు చూస్తూ ఉండారు కదా దయ్యాలు లేకుండా పోయింది ఎంత మంది చచ్చిపోతుండారో ఎంత రక్తపాతమో అర్థం కావడం లేదు ఇది ఎక్కడికి దారి తెలియడం లేదు అదేమంటే చర్చిల్ అంటారు ఇది విన్స్టన్ చర్చిల్ సైడ్ నుంచో అప్పటి నుంచి ఉంటానే ఉండం ఈ చర్చిల్ ఈ చర్చిలో తెలీదు చర్చలో తెలియదు ఏమో తెలియదు ఈ రక్తపాతం దీన్ని చూడలేకపోతున్నాను దయే లేదు ఈ ప్రపంచంలో దయాహీనంగా ఉంది నేను ఎలా బ్రతికేది అందుకని చెప్పుకోవడానికి మీ దగ్గరకు వచ్చా దయా ఓహో అందుకు వచ్చేవాళ్ళు మరి నువ్వెందుకు వచ్చావు నేను ధర్మం నువ్వెందుకు వచ్చావు మొన్న సెషన్స్ చూడలేదా మీరు లేదా మీకు బ్రహ్మలోకంలో టీవీ లేదా చెప్తా ఉండరు నిమిషానికి ఎనిమిది రూపాయలు అవుతాదని మాట్లాడుతూ ఉండారు అది తెలుగో తెలియడం లేదు అరమో తెలియడం లేదు ఇంగ్లీషు ఆ భాష కూడా అర్థం కావడం లేదు అందరూ వీళ్ళని ఎన్నుకొని పంపించారు ఎవరికి ధర్మం అర్థం కావలేదు ఎంతసేపటికి నువ్వు తిన్నావు అంటుంటే నువ్వు నాకన్నా నువ్వు ఎక్కువ తిన్నావా నేను ఎక్కువ తిన్నావా అంటే ఇద్దరు తిన్నట్టే కదా ఎవరు ధర్మాత్మలు ఈ ప్రపంచంలో మాకేం అర్థం కావడం కనుక ఈ ధర్మమే లేకపోతే నేనెక్కడ ఉండేది అసెంబ్లీని పార్లమెంటుని చూసిన తర్వాత ఉండలేక మీ దగ్గరకు వచ్చాను ఇది ధర్మం తర్వాత దానం దానం అసలు లేని లేదా సుందరి చేత నాశనం అవు తప్ప అక్కడన్నా బా ఎందుకంటే కనపడతా ఉంది అప్పుడప్పుడు నెలకు ఒకసారి గిరిధారులు అంతేగాని ఎక్కడ ఎవరికైనా కూడబెట్టుకునేవాడు కనపడుతుండే కానీ దానం చేసేవాడు కనపడడం లేదు నేనేం చేయ నాకు అర్థం కావడం అందుకని నేను వచ్చాను చూడండి దయా అత్యుత్తమైనటువంటిది ఉపయోగం లేకుండా ధర్మం అత్యుత్తమైనటువంటిది నిరుపయోగంగా పడి ఉంది దానం పవిత్రమైనటువంటి కర్మ నిరుపయోగంగా పడి అప్పుడు అన్నాడు బ్రహ్మదేవుడు చూడండి ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా దయ ఉద్ధరించదని దానం ఉద్ధరించదని ధర్మం కూడా ఉద్ధరించదని మీకు మనుగడే లేదని ఇప్పుడు మీకు అర్థమైందే ఊరేగతా ఉండరు అందరు నేను దయతో కారుణ్యంతో హాస్పిటల్స్ పెట్టాను అనేవాడు ఒకడు నేను కారుణ్యంతో స్కూల్స్ పెట్టేవాడు అని ఇది వినండి మీ దయలకు మనుగడ లేదు మీ ధర్మాలకు మనుగడ లేదు మీ దానాలకు మనుగడ లేదు మరొకరి మనుగడతోనే మీరు జీవించాలి అది లేకపోవడం వల్ల మీకు మనుగడలేదు మీకు మీ వల్ల మీకు మనుగడలేదు మీ వల్ల మీరు జీవించలేదు మరొకరి వల్ల మీరు జీవిస్తారు ఆ మరొకరు అక్కడ లేకపోవడం వల్ల మీరు జీవించలేకపోతున్నారు నేను అభయ ప్రదానం చేస్తున్నా బ్రహ్మదేవుని గనక ఆ వ్యక్తిని పంపిస్తాను ప్లీజ్ గో మీ అంతటా మీరు రాణించలేరు. మీరు రాణించడానికి ఎవరి ఆధారమో ఆ వ్యక్తిని నేను సృష్టించి పంపిస్తాను ఇప్పుడు సమాజంలోకి పోండి ఆ తర్వాత వస్తుంది అట్లాగా చాలా సంతోషం అందుకనే మీ దగ్గరకు వచ్చామని ముగ్గురు మూడు దండాలు పెట్టేసి తిరిగి పోతా పోతా కొంత దూరం పోయిందో వాళ్ళు వాళ్ళు ఎంతగా వచ్చేది ఎవరట ఎందుకైనా మంచిది మళ్ళీ అక్కడి పోయి మళ్ళీ ఇంత దూరం మనం ప్రయాణం చేసి రావడం కన్నా ఒకసారి అడిగేస్తామని ధైర్యం చేసి కొడతాడా తిరతాడా కొడితే కొట్టి అని మళ్లీ ముగ్గురు వచ్చారు నాకు వేరు తిరిగి ఆయన అన్నాడు అయ్యా తమరు పంపించేది ఎవరిని దయచేసి చెప్పండి నేను పంపించేది దయ్యను కాదు నువ్వు ఉన్నావు నేను పంపించే దానం కాదు నువ్వున్నావు నేను పంపించే ధర్మం కాదు నువ్వు ఉన్నావు మరి ఎవరిని పంపిస్తావు నేను పంపించేది జ్ఞానం ఆత్మ జ్ఞానం ఒక్కమా జ్ఞానం కలిగినప్పుడు దయ వేరు జ్ఞానం కలిగితే ధర్మం వేరు జ్ఞానం కలిగితే దానం వేరు జ్ఞాన విహీనంగా జరిగేటువంటి దయలు గాని ధర్మాలు గాని దానాలు గాని శోభనాభ్యాసతో ఉంటాయే గానీ ఉన్నదన్నట్లుగా వాస్తవంగా ఉండేందుకు అవకాశం లేదు నేను పంపిస్తాను మీరు వరీ కాపాకండి నేను పంపిస్తాను పదండి జ్ఞానం వస్తుంది అది విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది మెదక్కు పోతుంది అక్కడి నుంచి గోదావరి కానీ పోతుంది నుంచి సరేనా ఆదిలాబాద్ పోయి అక్కడి నుంచి రాజమండ్రి గురించి మళ్లీ శృతి మందిరంలోకి వచ్చి రేపు ఖమ్మం ఖమ్మం పోతుంది జరుగుతూ దీని వల్ల జరగాల్సిందే గాని మేలు జరిగితే ఇంకో రకంగా జరిగేందుకు అవకాశం లేదు ఓ ధర్మమా ఓ దానమా ఓ దయ మీరందరూ కూడా జ్ఞానం మీద ఆధారపడి ఉండాలని గాని మరొక విధంగా ఆధారపడి ఉండేందుకు అవకాశం లేదు ఆ జ్ఞానానికి ఏది అవరోధంగా ఉందో అది శోభనాధ్యాస ఈ రెండు అర్ధకామాలు ఈ భ్రాంతి చాలా కాలంగా ఆ భ్రాంతిలో ఉండాడు గనక మూఢుడు కనుక మూఢా జహీహి ధనాగమ తృష్ణం భజ్య గోవిందం మూఢమతే మూఢ మూఢ మూఢ అనడం వల్ల కారణం ఏంటో తెలుసా ఈ మోహానికి గురై ఉండాడు ఈ భ్రాంతికి గురై ఉండాడు కాబట్టి నాయన ఒక పంచే ఏం చేయాలి చిరస్థాయితి భ్రాంత్యం పరితజ ఆత్మజ్ఞానే ప్రయత్నం శీఘ్రమే ఒకరు శీఘ్రమే వరు శీఘ్రం వెంటనే నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా నీకో చెప్పు ఒక్కటే ఏమిటో చెప్తున్నాను విను చిరస్థాయితి భ్రాంత్యం ఈ రోజుది కాదు ఈ భ్రాంతి ధనము నాకు ఆనందాన్ని ఇస్తుంది నేను ఇలా సుఖపడగలను ఇలా సుఖపడగలను ఆలోచనలు ఏవైతే నీ హృదయంలో ఈ కదులుతూ ఉన్నాయో ఈ ఒక్క జన్మలో వచ్చినవి కావివే అనేక జన్మల్లో పనివేసుకుని వచ్చినటువంటి ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో చిరస్థాయి భ్రాంత్యం పరిత్య వదిలిపెట్టి ఆత్మజ్ఞానే ప్రయత్నం అందుకో ఆత్మజ్ఞానం నేను దాన్ని పొందడానికి ఏది దానివల్ల నేను అమృతత్వం కలుగుతుంది కనుక భోవిందం మోక్షాయ आत्मज्ञाने वे देश प्रशास अमूल्य सद्विनियोगे शीघ्रमे वो कल रम्मे राीवंत वृधा चुस्कबाक जाग्रा रेप बरके दुवाली భారం తల మీద పెట్టుకుంటే నువ్వే దించుకోవాలి మరొకరు కాదు నీకు ఇతరుల హితవు చేస్తుంటే నీకు అర్థం కావడం లేదు రేపు భరించేటప్పుడు అర్థం అవుతది శీఘ్రమే ఒకరు వెంటనే చేయవలసిన పని ఇది కాని మరొకటి కాలే కాదు ఇది టైం మేనేజ్మెంట్ నళినీ దళ్ళ గత జలమతి తరళం తద్వీతం అతిశయలం విధి వ్యాధి అభిమాన్రస్తం సమాస్తం భజ గోవిందోవిందోవిందం భజమూడమతే గోవిందం భూడమే నల్లిని దళగత జలం అతి తరళం తద్వ జీవితం అతి అతిశయ చేపల ఇది టైం మేనేజ్మెంట్ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి కాలాన్ని కాలహరణం జరగకూడదు ఎప్పుడు హరణం జరిగిందే జీవి మరణం ఉందని అర్థం అంతేంకీమిది మనసులు పెట్టుకోవాలి కాబట్టి ఎవరైతే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాడో వాడే కాలాతీతుడే రక్షిస్తాడు కాలాన్ని కాలక్షేపం అంటాడు చూడు కాలక్షేపం అంట ఇది ఒకటి మళ్ళీ కాలక్షేపం ఏమవుతుంది దానివల్ల వాళ్ళ దగ్గర అవుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి కాలహరణం ఇప్పుడు మంచిది కాదు కాల వినియోగం జరగాలి ఇది టైం మేనేజ్మెంట్ నెక్స్ట్ చూడ ఎట్లా ఉందో నలిని దళగత జలం అతి తరళం నలిని దళగత జలం అతి తరళం తామరాకు మీద ఉండేటువంటి నీటి బొట్టు తరళం చెల్లిస్తూ ఉంటది ఎట్లా అతి తరళం బాగా చెలిస్తుంది తద్వత్ అలాగే జీవితం అతిశయ చపలం తామరాకు మీద నీటిబొట్టు ఏ విధంగా అయితే ఉందో జీవితం కూడా అంతే విధి తెలుసుకో వ్యాధ్య గ్రస్తం వ్యాధి అభిమానాలతో నిండిపోయింది ఇది లోకం శోకహత సమస్తం ఏ లోకమైతే కనపడుతుందో సమస్త లోకం శోకహతం ఇది కేవలం దుఃఖభూయిష్టంగా తెలుస్తూ ఉంది జీవితం చంచలంగా ఉంది లోకమేమో శోకంతో నిండిపోయింది ఇది టూ పాయింట్ కాబట్టి ఆత్మ ఆత్మజ్ఞానే ప్రయత్నం శీఘ్రమే వక్ కూరు సుఖపడాలనుకుంటే లేదా పడుకో నిద్రపోతే నిద్రపో వద్దు నాకు దేవుడి అంటే ఉండు నాస్తికుల్లో చేరితే చేరిపోవు ఎవడి జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో ఇది ఇతరుల కోసం కాదు నీ కోసమే ఓకే నరిణీదళగత జలం అతితరళం తద్వ జీవితం అతిశయ చెప్పలం కాబట్టి నేను ఎంతో ఉంటే చాలా కాలం నేను బ్రతుకుతాను కాబట్టి తర్వాత చేసుకుంటాను ఇది మూర్ఖుడు ఆలోచించేటువంటి విషయం అంటే కాలం మీద కూడా శోభనాథ్ చేసాం అర్థమవుతుందే అంటే ఇంతకాలం నేను జీవిస్తాను ఎవరిసారి నీకు గ్యారెంటీ ఇచ్చింది కాబట్టి నళినీదళ గత జలం అతి తరళం తామరాకు మీద ఉండేటువంటి నీటి బొట్టు అతి తరళం మహాచలిస్తుంటుంది మీరు చూడండి కానీ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసు ముత్యాలు ఉన్నట్టుంటాయి అవి చూడాలి అందం చూడాలి తామరాకు మీద నీటి బొట్లు పడతాయి అది వాటర్ ప్రూఫ్ సరేనా అంటుకోదు పాదరసంలాగా మెర్క్యూరి అట్లాగైతే ఉంటుంది ఆ విధంగా తమాషగా అట్లా పేర్డ్స్ ఎదులుతున్నట్టుగా ముత్యాలగే కనపడతా ఉంటాయి ఎంత అందంగా ఉంటాయి ఎంత శోభానం ఉంటాయి ఒక్కసారి అట్లా గాలి వీచి కొద్దిగా అట్లన్నదనుకోండి ఆకు అంతే రాలిపోతాయి ఇంకా కనపడదా అందం కాబట్టి ఈ ప్రపంచంలో మనం రాణిస్తూ ఉంటాం తామరాకు మీద ఉండేటువంటి నీటి బొట్టు ఎంత శోభాయమానంగా కళాత్మకంగా కనిపిస్తుందో అంత అలాగే ఈ జీవితంలో మనం శోభిస్తూ ఉంటాం ఒక్క క్షణం గాలెట్లా వేచడం ఇది కదులుతుంది అయిపోతుంది తద్వతి జీవితం మత్స్య చెప్పలం తామరాకు మీద ఉండేటువంటి నీటి బొట్టు ఎట్లాగైతే పడిపోతుందో అట్లాగే మన జీవితం కూడాను చెంచలం చెప్పలం ఎప్పుడేం జరుగుతుందో తెలియదు జీవితం అయితే ఉంది దేహం అయితే ఉంది ఇదిగో తామరాకు మీద నీటి బొట్టు కనబడతా ఉంది వేదిక మీద కాని ఇది ఎప్పుడు పతనం అవుతుందో మనకు తెలియదు తామరాకు మీద ఉండే నీటి పొట్టు ఎప్పుడు పతనం అవుతుందో తెలియదు ఈ దేహం ఎప్పుడు పతనం అవుతుందో కూడా తెలియదు ఎప్పుడు ఏం జరుగుతుందో అసలే అర్థం కాదు అది అత్తి చెప్పలం అంటే ఇంతేకాదు దీని మీద చాలా ఉంది ఎప్పుడైతే అత్తి చెప్పలం ఆచార్యులు వారు దాని ఉద్దేశం కేవలం చావే కాదు తామరాకు మీద ఉండే నీటి పొట్టు పతనం కావచ్చు కానీ అది ఉన్నప్పుడు చూడండి చూడ్డానికి అందంగా ఉంటుంది కానీ ఎంత చెంచుతుంటది చూడండి కాబట్టి మనం కూడా చనిపోయేది ఎప్పుడు రాలేదు ఎప్పుడు అది ఏ క్షణమైన అది వేరే విషయం కానీ ఉన్నప్పుడు కూడా ఎట్లా తెలుసా ఉన్నప్పుడు కూడా చెంచలమే ఎప్పుడు చెప్పలమే ఇరవై నాలుగు ఉదయం ఉన్నట్టుగా మళ్ళీ మధ్యాహ్నం ఉండడు ఇదేంది ఇది కాబట్టి మధ్యాహ్నం ఉన్నట్టుగా సాయంత్రం ఉండడు ఏ క్షణంలో ఎట్లుంటాడో తెలీదు ఒక నిమిషంలో పరమోత్సాహంతో పరమానందంతో హృదయం ఉప్పొంగిపోతూ ఉంటది మరొక హృదయం మరొక నిమిషంలో గనక కొండను మోసినట్టుగా ఉంటాయి ఒక కాలంలో ఒక కాలంలో కొండంత ధైర్యంతో ఊగిపోతా ఉంటాడు మనిషి మరొక కాలంలో దుర్భరమైనటువంటి భయంతో కృంగిపోతూ ఉంటాడు మనిషి ఒక సమయంలో చూస్తే మహా ఆరోగ్యవంత్రిగా ఆడుతూ ఉంటాడు ఇంకొక సమయంలో గనక చూస్తే దుర్భరమైనటువంటి రోగాల వాతబడి కనపడతా ఉంటాడు ఒక్కొక్క సమయంలో మన చేతుల్లో ధనం ధారాళంగా ఏది ఒక నదీ ప్రవాహం లాగా ఖర్చు ఒక దశలో ఉండే ఈ పూటకి ఎట్లా అనిపిస్తుంది ఇది చెప్పలే అంటే అవుతుంది ఇప్పుడు ఒక్కొక్కప్పుడు మహా ఉత్సాహం ఒకప్పుడు మహానిరుత్సాహం ఇది ఎప్పుడు ఎట్లా తెలియదు కాబట్టి ఆ తామరాకు మీద ఉండేటువంటి నీటి పొట్టు అటు ఇటు పరిగెత్తినట్టుగా ఈయన సుఖ దుఃఖాల మధ్య మన అవమానాల మధ్య ఇటు అటు అటు అటు తిరుగుతూ ఉండడమే కాబట్టి కాలం అనేటువంటిది ఇదం సర్వం భావా భావే సుఖాసుఖే కాల సృజతి భూతనా కాలహ సంహరే ప్రజాచరా కాలమూలం ఇదం సర్వం ఇది టైం మేనేజ్మెంట్ ఈ సంస్థానికి ప్రధాన మన ధనం మూలం ఇప్పుడు అర్థమైంది ఇంకే కాలమూలమిదం సర్వం కాలం సార్ ప్రధానమైంది దేనికో తెలుసా భావా భావే భావా అభావే సుఖ అసుఖే భావా భావే సుఖాసుకే ఏది ఉంది ఏది లేదనేది కాలంలోనే తేలేదు ఒకప్పుడు కాలంలో ఉన్నట్టు ఉన్నవాడు ఇంకో కాలంలో లేనివాడు ఒక కాలంలో ఆరోగ్యం ఉన్నవాడు మరో కాలంలో ఆరోగ్యం లేనివాడు ఒక కాలంలో భార్య ఉన్నవాడు మరో కాలంలో భార్య లేనివాడు ఒక కాలంలో భర్త ఉన్నవాళ్ళు ఇంకో కాలంలో భర్త లేనివాళ్ళు ఒకప్పుడు బిడ్డలు ఉన్నవాళ్ళు ఒకప్పుడు బిడ్డలు లేనివాళ్ళు ఇది ఒకప్పుడు శాంతి ఉన్నవాళ్ళు ఇంకొకప్పుడు శాంతి ఒకప్పుడు సుఖం ఉన్నవాళ్ళు ఇంకొకటి సుఖం భావ అభావే సుఖ అసుకే ఇదంతా కూడా నువ్వు కాలం మీదనే ఆధారపడింది కాలం ఇదం సర్వం భావా భావే సుఖ సుఖే ఎందుకని తెలుసా కాల సృజతి భూతానాం సర్వ ప్రాణినాం సర్వభూతానాం కాలహ సృజతి కాలంలోనే అందరూ బుట్టేది కాల సంహరతే ప్రజా కాలంలోనే చచ్చేది అందరు కూడా అందువల్ల కాలం మూలం ఇదం కాబట్టి అంత కాలంలోనే జరిగిపోతా ఉంది నలినీదలగత జలమది తరలం తద్వతి జీవిత మధ్య చెప్పలం కాలంలోనే అది ప్రకాశించేది కాలంలోని అది రాలిపోయేది కూడాను కాలంలోని కాబట్టి ఏం చేయాలి కనుక నన్ను కాలకాల ప్రపన్నానా కాల కిం కరిష్యతి కాలకాల కాలహ కిమ్ కరిష్యతి కాలం అన్నిటినీ హరిస్తూ ఉంది కాలహ జగత్ భక్ష కాని కాలాన్ని మింగేవాడిని కనుక పట్టుకుంటే మనం శరణాగతులమైతే కాల కాల ప్రపన్నా కలహ కిమ్ కాబట్టి కాలము ప్రపంచాన్ని మింగిన కాలాన్ని కాలుండి మింగేటువంటి పరమేశ్వరుడు ఎవడైతే ఉన్నాడో ఆయన్ని పట్టుకున్నాం అనుకోండి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతి ఇంకేముంది అయిపోయింది ఇంక యముడు చేసేది కూడా ఏమి లేదు చంద్రశేఖరీష ఆది శంకరాచార్య స్వామి కాబట్టి చంద్రశేఖరుణ్ణి నేను ఆశ్రయించుకొనున్నాను నన్ను యముడేం చేస్తాడో అన్నాడు అర్థమవుతుంది కాబట్టి ఈ కాలంలో మనం చిక్కు పడి ఉన్నాం కాలాతీతులుగా కావాలి అనుకున్నట్లయితే కేవలం కాలంలో ఉండేటువంటి ఆ పరిధిలో పరుగులెత్తడం కాకుండా కళాతీతులు అయినటువంటి పట్టుకోవాలి కాబట్టి ఇది అతి అతి అతి చపలం మలినీదలగత జలం అతి తరళం తద్వతి జీవితం అతిశయ చపలం విద్య వ్యాధి అభిమానగ్రస్తం లోకం శోకాస్తం కాబట్టి మన జీవితం ఎట్లుంది మనం ఇలా మారుతున్నాం ఇంకోటి కూడా ఉంది ఆడ తమాషా మనం మారడం కూడా ప్రారంభమవుతుందంటే ఇతరుల మీద కూడా ఆధారపడి ఉంది ఈత ఒకటి మళ్ళీ అందువల్ల ఏం బ్రతుకు అంటాడు చూడండి అది ఏంటో తెలిసే ఏం బ్రతుకో హాయిగా ఆఫీసుకు పోయేటప్పటికి అక్కడ ఆఫీసర్తో గొడవ ఉంటుంది ఒకరోజు ఇక్కడ గొడవ ఒకరోజు కొంపలో గొడవ అక్కడ బాధపడతాడు ఒకరోజు ఇక్కడ ఆఫీసరు ఏమైనా నీకు పర్వాలేదు నీకేమన్నా ఫెస్టివల్ అడ్వాన్స్ కావాలి అడిగాడుకోండి మహానందంగా ఇంటికి వెళతాడు ఇంటికి వెళతాను ఆవిడంలో మాట్లాడకుండా అప్పుడు ఉంటాడు అక్కడ బాగుంది ఈరోజు ఈ వెలుగు నీడలు నేను అమెరికాలో ఉన్నానో తెలియదు ఇండియాలో ఉన్నానో తెలియదు ఒకప్పుడు చీకటి ఒకప్పుడు వెలుతరు ఇంట్లో బాగుంటే ఆఫీసులో బాగుండదు ఆఫీసులో బాగుంటే ఈ రెండు మధ్య నేను మరిగా ఈ వెలుగు నీడలు ఏమి కర్మం అర్థమవుతుందే అంటే మన సుఖం ఎట్లుందో చూడండి ఒకవేళ మన మూడ్స్ మారిపోవడం వేరే విషయం ఒకప్పుడు ఆనందంగా ఉండడం ఒక సుఖంగా ఉండడం ఒకప్పుడు నిరాశతో ఉండడం ఒకప్పుడు ఇది ఒకప్పుడు ధైర్యంతో ఉండడం ఒకప్పుడు పిరికితనంతో ఇది మన వ్యక్తిగతమైన విషయం మనం బాగుండేటప్పుడు కూడా ఇంకొక ఆయన వస్తాడు సుఖభిష్టి ఆయన సన్ అనుకోండి సపోజ్ వైఫ్ అనుకోండి హస్బెండ్ అనుకోండి వాళ్ళని చూస్తేనే మనం ఇది ప్రారంధం ఇది ఎప్పటికైనా తప్పదు ఇది ప్రారంధం కర్మ ఇది అంత ఎందుకనంటే మన వల్లనే కాకుండా ఇతరుల వల్ల కూడా కష్టపడాలంటే కష్టమైపోతుంది కాబట్టి విద్య తెలుసుకొనైనా ఇంతే ఇలాగే ఉంటది ఈ చెప్పలత్వం ఇంతే ఈ చెంచలత్వం ఇంతే విధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతంచే సమస్తం సమస్త లోకం ఇది కేవలం నీకు తెలియక నా కర్మ నా బ్రతికి ఇట్లంటావేమో అందరు నువ్వు చెప్పుకుంటున్నావు వాళ్ళు చెప్పుకోవడం వాళ్ళు కూడా చెప్తారు నీ స్థాయికి వస్తే సూపర్ డిగ్రీకి వచ్చినప్పుడే మాట్లాడేది అర్థమవుతుంది మీ తప్పుడు భరించినంత వరకు బాధ ఏది లేదు సహించగలిగినంత వరకు హింస కాదు భరించగలిగిన తర్వాత బాధ కాదు ఒక్కసారి దాటిపోతుంది ఎలాక్ట్రిసిటీ లిమిట్ అప్పుడు వాళ్ళు కూడా మొదలు పెడతారు ఈ ప్రపంచంలో ఏమిటో నా బ్రతుకు అనని వాళ్ళు ఎవరు చెప్పండి ఇక్కడ ఇంక్లూడింగ్ స్వామి అందరినే వాళ్ళు ఎక్కడ భరించిన బాధ అదే తమాష విధి తెలుసుకో ఎందుకని తెలుసా ఒక్కొక్కప్పుడు సరే ఇంట్లో వాళ్ళు బాగుండారు మనము బాగుండం మనం మూడ్స్ బాగున్నాయి అన్నీ బాగుండాయి ఒకటేసారి కడుపు ండి ఇవ బాగా మాట్లాడతాం ఏం కాదు ఏంటంటే షుగర్ డౌట్ మనం పుట్టక ముందే మన వాళ్ళల్లో రెడీగా ఉండే మన కోసం ఇంకేందు సుఖపడేదే బజ్జిక ఇంకేంటి చుఖపడేది నాకేమి అర్థం కాదు ఇప్పుడు మనకేదైనా కాలు దారిపడి కాలు దెబ్బత గెలితే అసలు పుట్టక ముందే నేను పుట్టక ముందు సరే మా నాన్న పుట్టక ముందే మా తాతలో రెడీ అయి ఉండదు అండి సుఖపడేది అర్థమవుతుంది ఇప్పుడు కనుక దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి మన వ్యాధులు మనం పుట్టకముంది మనలో పుట్టడానికి పుట్టి ఉండయి కాబట్టి విద్య తెలుసుకోవయ్యా వ్యాధ్య ఎందుకని వ్యాధిగ్రస్తం కళేబరం శాస్త్రం వ్యాధిగ్రస్తం కళేపరం ఈ దేహం ఎప్పుడు వ్యాధులతో ఉంటది అభిమానాలతో ఉంటది తెలుసుకో విధి తెలుసుకో వ్యాధి అభిమానగ్రస్తం లోకం శోకంచ సమస్తం కాబట్టి ఇది లోకం కాదు శోకం అనుకో పరమాత్మతో సంబంధించి लोकमे अोकं का परमेश्वर संबंधी कैलासम अब परमेश्वर दूर अकोका नीक पंचतू उ कनव जीव अतिशय चपलम क्षणिकोकम दुखम बेस्ट बुद्धुणी इधे सर्व क्षणिक्षण सर्व दुखम दुखम అతి ముఖ్యమైన స్టేట్మెంట్ బుద్ధుడిది కాబట్టి సర్వం క్షణికం క్షణికం ఈ దేహం ఏదైతే ఉందో మనది జీవితం ఇది క్షణికంగా కనపడతా ఉంది సర్వ దుఃఖం దుఃఖం విద్య వ్యాధి అభిమానగ్రస్తం కాబట్టి వ్యాధులతో అభిమానాలతో నిండిపోయినటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇదంతా శోకమయమని తెలుసుకో దీ మోక్షం కావాలి మరి మోక్షాయా భజ గోవిందో భజ గోవిందో గోవిందో భజ మూఢ మే సంప్రాప్ సీ తెలు నీ రక్షణీ భజ గోవిందో భజ గోవిందో ందజ మూఢమతే గోవిందో భజ మూఢమే ఆ స్వస్తి ప్రజాభ్య పరిపాయయంత్యాయ మాగేణ మహీ మహిష గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం లోకా సమస్తుఖిన కలి వర్షదు పర్జన్య పృథివీ సాని దేశోబి బ్రాహ్మణా సుతు నిర్భయా ఓ పూర్ణమదూర్ణమి పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ శాంతి శాశ